అరుషుధర ప్రేమాల దేవా కృపణ తండ్రి దేవాయసీయానికి లేఖ లేని వందనాలు కృతజ్ఞతలు వేలాది దుదలతో కూడిన మాహోన్నతమైన గొప్ప దేవా నీకే స్తోత్రం నీకే వందనాల తండ్రి దేవాయచు ప్రభా ప్రభా సజ్జులెక్క నిలబెట్టిన గొప్ప దేవా వందనాలు తండ్రి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రభా నీకు వందనాలు ప్రభ దేవాయ ప్రభా ప్రతి అవకాశం ప్రభా మా ప్రభా మేము వాడుకోవాలా ప్రభ అదే మట్టనే అటనే పెట్టుకుని ఉండదు ప్రభా ఎవ్రీథింగ్ ప్రభా మేము ఫైన్ గా వర్క్ చేయాలా ప్రభా దేవాయూ ప్రభా ప్రతి ఒక్క దానికి బిడో ప్రభా నీ యొక్క హెల్ప్ మాకు కావాలా ప్రభా మాకు సహాయపడండి తండ్రి నీకే స్తౌతం నీకే ఉండాలి తండ్రి దేవాయచు ప్రభ మరి వాక్యం చేత ప్రభా మారు దారి చేత మీరు మాట్లాడండి దేవాయచు ప్రభ మరి పాటల ద్వారా మాయమతుందండి ప్రభా ఇంకా ఎంతమంది బిడ్డలైతే రాలేదో ప్రభా వారిని అందరినీ మీరు రప్పించండి ప్రభా దేవాయూ ప్రభ ప్రతి ఒక్క ఆత్మ మారుముకుంది రక్షణకి రావాలా ప్రభ ఆ విధంగా ప్రభా మీరు మాతో మాట్లాడే ప్రభా మా అందరినీ ప్రభ నీ యొక్క రక్షణ మార్గంలోకి నడిపించి మేము అనేకులకు వెలిగించే వారిలాగా తయారు చేయండి ప్రభా దే వాసు మరి మీరే మాకు తోనిగా నడిపించి ఆది అంతము మీరే తోడై ఉండి నడిపించమని ఏసుకు నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమె పరిశుద్ధాత్మా లేనిది వేద పఠదీ వేదాగమ పఠన పఠనము గాదది పరిశుద్ధాత్మను కోరుము యేసు ప్రభుని జీవమాయ ప్రభూమి వర్షము లేరుచందంబేది పరిశుద్ధాత్మాది ప్రభు ప్రభుని నిర్గుట ఎరుగుట కాదది ఏసు ప్రభుని నిర్గుట నిర్గుట కాదది పరిశుద్ధాత్మా లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు గాదది जीवमूलेनी मूल ब्रत के ब्रत को का दी परिशुटा अन्नीट कन्ना प्राणिना मेलिटा परिशुद्धात्मन कौर జీవమాసు ప్రభుని పేరట వేడు జీవమాయేసు ప్రభుని పేరట వేడు అలెలుయన్న ఆ వాక్యం నాకు వెళ్తున్నాను ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభవందనములు పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన నా తండ్రి నా ఏసయ్య నీకే వందనాలు ప్రభ తండ్రి నీకే స్థుతులు నాయన స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రభా నా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దీవారాత్రములు నా తండ్రి కంటి పాప కాచి కాపాడి ఈ దినముకు కూడా ప్రభ నాయన నీ యొక్క కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు నా తండ్రి నీకెంతో వందనాలు నీకెంతో స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ఏసయ్య నీకే యుగ యుగంలో కలుగునుగాక హలెలుయ తండ్రి ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుస్తారు నా తండ్రి అక్కడ ఉంటానన్నావు ప్రభ అవును తండ్రి కృపా సత్య సంపూర్ణుడివై మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభ మీ యొక్క ఆత్మ నాయన మా మీద ఉంది ప్రభ అది మేము నమ్ముతున్నాం ప్రభా తండ్రి మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే మీరు చెప్పినారు ప్రభా తండ్రి దినములు చెడ్డవి గనుక సమయము పోనీక సద్వినియోగం చేసుకోమన్నావు ప్రభా అజ్ఞానంతో గాక జ్ఞానంతోనే నడుచుకోమన్నావు ప్రభా కాబట్టి ప్రతి దినం నీ సన్నిధికి వస్తున్నాం ఎన్నో విషయాలు ప్రభ మేము ఎట్లా జీవించాలా ఎట్లా నడుచుకోవాలా ఎట్లా వాక్యాన్ని ప్రకటించాలా మీరు మా పట్ల కలిగిన ఉద్దేశం ఏంది ఎన్నో ప్రభా మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా మాలో ఉన్న చెత్త చదారం మాలిన్యం అన్నీ మీరు తీసేస్తున్నారు ప్రభా మమ్మల్ని ప్రభ తేటగా మీరు చూపిస్తున్నందుకు మీ ప్రేమను బట్టి మీకెంతో వందనాలు మీకెంతో స్థుతులు నాయన స్తోత్రంలో ప్రభ కాబట్టి అదే రీతిగా ఈ దినం కూడా మేము వచ్చినాం ప్రభా మీరే మాతో మాట్లాడండి ప్రభ నాయన తండ్రి నా స్థానంలో ప్రభ మీరుంటే మాకు ఎట్లా వాక్యాన్ని ఉపదేశిస్తారో ప్రభ అలాంటి మీ సహాయం నాకు కావాలా ప్రభ అలాంటి వాక్ శక్తి మాకు కావాలా ప్రభ నాయన మీరే ప్రభ మాతో మాట్లాడమని ఆయన మీరే ప్రభ ఎందుకంటే ఎప్పుడైతే నా ప్రభా తండ్రి మేము సంపూర్ణంగా మా ప్రాణము మా ఆత్మ శరీరం నికు సమర్పించుకొని నిన్ను వెంబడించినామో ప్రభ ఇక మీదట ఉన్నది మాలో మీరే ప్రభ మాలో జీవిస్తుంది మీరే ప్రభ మేము వెళ్ళే ప్రతి స్థలానికి అక్కడికి వెళ్తుంది మీరే ప్రభ ఆ రోజు నాయన నోహావు కాలంలో మీరు ఆత్మరూపిగానే ఆ చరల్లో ఉన్న దగ్గరికి వెళ్ళినారు ప్రభ కాబట్టి ఎప్పుడైతే సంపూర్ణంగా మీకు సమర్పించుకున్న మా జీవితాల్లో ఉండేది ఇక మీదట నువ్వే ప్రభ కానీ ఈ రోజు లోకమంతా పై రూపము చూస్తున్నారు కాబట్టి గ్రహించలేకపోయినారు ప్రభ కానీ నాయనా ప్రభా రోజు లోతు గ్రహించుడు అబ్రహం గ్రహించుడు చాలా మంది నీ బిడ్డలు గ్రహించినారు ప్రభ ఎందుకంటే వాళ్ళు ఆత్మను పసిగట్టగలిగారు ప్రభ వాళ్ళు పైరూపం చూడలేదు ప్రభ ఈ రోజు లోకమంతా ఆత్మను వివేచించలేక మనుషుల పైరూపము ఎడ్యుకేషన్లు నాయన అవి ఇవి అని లోకం అవి చూస్తున్నారు అవి నమ్మినారు కానీ గుడ్డిగా మోసపోయి అబద్ధాన్ని ఆశ్రయించి ఈ రోజు ఉన్నారు ప్రభ కానీ మాకు మీరు ఇచ్చిన జ్ఞానము మాకు ఇచ్చిన మీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకము నాయనా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే సమస్తం ఎరుగుతారన్నారు ప్రభ కాబట్టి మేము ఆత్మను వివేచించేలాగా ప్రభ ఆత్మను మేము పరీక్షించాలా ప్రభ నా పైరూపం మేము ఎవరిని చూడకుండా ప్రభ మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఈరోజు వాక్యం ఏంటంటే జకర్య గ్రంథంలో పద్నాలుగో అధ్యాయము ఏడో వచనము ఇక్కడ ఏముందంటే ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండను అది ఎగోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమున వెలుతురు కలుగును కాబట్టి మనందరికీ తెలుసు మన ప్రభు చెప్పింది కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో తెలియదు కనుక మనలందరినీ మెలుకువగా ఉండమన్నాడు కదా మెలుకువగా ఉండడం అంటే మనము మన ఆత్మీయ స్థితి దేవుని పట్ల ఎట్లా ఉంది అని మనం చూసుకోవాలా ప్రతి దినం చూసుకోవాలా నువ్వు ఆలోచిస్తున్నావు నువ్వు ఎవరి వారి పట్ల ఎట్లా చెడుగా ఆలోచిస్తున్నావా నువ్వు మంచిగా ఆలోచిస్తున్నావా వాటి పట్ల నీ ఆలోచనలో కోపంతో ద్వేషంతో నీ హృదయంలో ఉందా నువ్వు స్వార్థ ప్రకటిస్తుంటే నువ్వు సత్యాన్ని ప్రకటిస్తున్నావా లేదా కదా ప్రతి దినం కదా క్రాస్ చెక్ చేసుకుంటారు కదా కదా ఏది అది ఆమోదించుకునేటప్పుడు అట్లా నువ్వు ప్రతిదినము నువ్వు మెలుకుగా ఉండి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా కదా ఈరోజు ప్రార్థనలు చేస్తారు లోకమంతా కదా ఎందుకంటే నీ కంటిలో నలుసు ఉంటే ఈరోజు అనేకులు ఎదుటి కంటిలో తీయాలని చూస్తారు కదా కదా ఈరోజు మన కంటిలో నలుసు ఉంటే నువ్వు కళ్ళు చూడలేవు కదా నీ కన్ను చూడని కదా కాబట్టి ఈరోజు వాళ్ళ కంటిలో నలుసు పెట్టుకున్నారు కాబట్టి ఎవ్వరు చూడలేని స్థితిలో ఉంది ఈరోజు క్రైస్తవ సంఘము లోకమంతా అదే రీతిగా ఉన్నారు కదా కదా కానీ మన ప్రభు చెప్పిండు ముందు నీ కంటిలో నలుసు నువ్వు తీసుకుంటే నీ కళ్ళకి ఎప్పుడైతే నీ కంటిలో నలుసు పోతుందో అది కూడా ఒక చెత్త దుమ్ము ధూళి అంటే ఈ లోక సంబంధమైనదే కదా భూమిలాగా దుమ్ము ధూలి ఇది లోకనికి సాదృశ్యం కదా ముందు అది నీ కళ్ళ నుంచి పోతే అప్పుడు దేవునిది తేటగా కనపడుతుంది కదా అప్పుడు చూస్తారు కదా కాబట్టే మన ప్రభు చెప్తుండు ఈరోజు లోకమంతా మనమంతా ప్రభునే వెంబడిస్తున్నాము ఆయననే కొరకు ప్రాయాసడుతున్నాం అన్నావు కానీ ఈరోజు ఎవరిలో క్రీస్తు కలిగిన ప్రేమ కదా క్రీస్తు కలిగిన సమాధానం ఎవరిలో ఉంది కదా నీతో మంచిగా నడిస్తే ను నాతో మంచిగా సావాసగల్లాగా అన్నట్టు కదా ఈరోజు ఎందుకు ఈ రీతిగా చూడండి అందరి కంటిలో నలుసు అట్లనే ఉంది కానీ వీళ్ళు అనుకుంటున్నారు మేము తేటగా చూస్తున్నాం మేము దేవుని సేవే చేస్తున్నాం మేము దేవునితో వెలిగింపబడుతున్నాం అన్నారు వీళ్ళ దీపాలు ఎప్పుడో ఆరిపోయినాయి కదా అది ఎప్పుడు తెలుస్తుంది ఆయన ఈ దినానికి వచ్చినప్పుడు తెలుస్తుంది ఎందుకు కదా కాబట్టి బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వాళ్ళు ఇద్దరు ఏం చేసినారు కునికి నిద్రించినారు కదా కాబట్టి మెలుకుగా ఉన్నవాడు ఏం చేస్తాడు సమస్తాన్ని పరీక్షిస్తాడు కదా కాబట్టి మన ప్రభు చెప్తుండడు ఈరోజు లోకము ఎట్లా ఉందంటే చూడండి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళిట్లా వీళ్ళిట్లా వాళ్ళట్లా మనం వాళ్ళని వాళ్ళని విమర్శించుకుంటున్నావు కానీ నీ మీద ఏ చెత్త ఉందో చదారం ఉందో నీలో ఏ మాలిన్యం ఉందో నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావు ఆలోచనలు కానీ నీ తీరు ఎవరన్నా మెలుకుగా ఉండి పరీక్షించుకుంటున్నారా ప్రార్థన చేస్తున్నాము పోయి వాక్యాన్ని ప్రకటిస్తున్నాం ఇవి రెండు చేస్తున్నాం కాబట్టి నేను దేవునికి తగినట్లు ఉండడమే అని అనుకుంటున్నావు కానీ ఏ ను నువ్వు ప్రకటించే వాక్యము సత్యమా కాదా కదా వాక్యం చెప్తున్నారు లోకమంతా కానీ అది నిజమైన సత్యమైన వాక్యమా కాదు కదా ఇది మోసపోవడం గాదా ఇది కునికి నిద్రించడం గాదా ఈరోజు ప్రభు ఎందుకు చెప్తుండంటే నిన్ను నువ్వు ఇప్పుడన్నా నీ ఆత్మీయ స్థితి చూసుకోవాలి కదా నువ్వు ఆలోచించే ఆలోచనలు కదా మన ప్రభు ఎందుకు ఈ మాట చెప్తుండంటే ఆ దినము ప్రత్యేకమైన దినముగా ఉండు అది దేవునికే తెలియబడిన దినము కదా కాబట్టే మీరు అనుకుని గడియలో ఆయన వస్తాడు ఎందుకంటే అది ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన ఉద్దేశం ఈ రోజే రావాలంటే అది రావచ్చు ఆయన ఇష్టం కానీ ఏ రోజు వచ్చినా నువ్వు సిద్ధపడి ఉన్నావా మనం మెలుకోగలిగి ఉన్నావా కదా మనం ప్రకటించే వాళ్ళు చాలా మంది వాక్యాలు ప్రకటిస్తున్నారు లోకమంతా వాక్యాలు చెప్తున్నారు పోతున్నారు ఎక్కడెక్కడికో వాక్యాలు చదువుతున్నావు కానీ ఏ రోజైనా నువ్వు ప్రకటించే వాక్యము దేవునికి తగిన వాక్యం అని ఎప్పుడన్నా నువ్వు పరీక్షించుకున్నావా నేను చెప్తున్న వాక్యం కదా ఈరోజు ఎవరు ఆ రీతిగా పరీక్షించుకోలేదు కదా ఎందుకంటే అందరూ కంటి నిండా పెట్టుకుంటే కళ్ళు ఎట్లా దేవుని వాక్యాలు తేటగా కనిపిస్తాయి నీ కంట్లో నలుసు ఉంటే నువ్వు చూడగలవా వాక్యాలు ఈ రోజు ఆ రీతిగా ఉన్నారు కదా క్రైస్తవులు ఒకవేళ అలాంటి వాళ్ళలో మన జీవితాలు ఉంటే ఈ రోజు మనం కూడా కదా ఎందుకు ఈ రోజు క్రైస్తవులు చూడలేకపోతున్నారు వాక్యం లోతును చూడలేకపోతున్నారు ఎందుకు ఆయన ప్రవచనాలు అర్థం చేసుకోలేకపోతున్నారు ఆయన విధానాలు ఎందుకు పసిగట్టలేకపోతున్నారు అంటే ఇది కంట్లో ఏముందంటే నలుసు వీళ్ళు ఎంత కాడికి వాళ్ళ మీద చూస్తున్నారు కానీ వీళ్ళలో ఎంత మట్టుందో కంట్లో తెలియట్లేదు కదా మట్టు అంటే భూమికి సాదృశ్యం అంటే ఈ లోక సంబంధంగా ఉన్నాయి కన్నులు ప్రభు కన్ను నుంటే తేటగా కనిపిస్తాయి కదా కాబట్టి ఆయన దినం వస్తే మనలందరినీ ప్రభు చెప్పింది ఒకటే మెలుకువగా ఉండాలా మెలుకుగా ఉన్న నువ్వు అనుదినము నుండి నువ్వు పరీక్షించుకోవాలా మాట విషయంలో తప్పిపోతున్నావా చూసే చూపుల విషయంలో తప్పిపోతున్నావా నీ ఆలోచన నీ సహోదరుల పట్ల ఎట్లా ఉంది కదా ఈరోజు కదా విమర్శించుకోవట్లేదా నువ్వు ఎన్ని విమర్శిస్తున్నా ఎన్ని చేసినా నీ కంట్లో నలుసు మాత్రము పేరుకుపోతూ కదా కాబట్టి పూర్తిగా గుడ్డివాడి కన్ను మూసుకుపోతే ఎట్లా ప్రభుని చూడగలవు కాబట్టే మన ప్రభు చెప్తుండూడు జకర్య గ్రంథంలో పద్నాలుగు అధ్యాయం ఏడవ వచనంలో ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండను అది ఎహోవకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు హస్తకాలమైన విడతలు కలుగును ఎహెచ్కల్ గ్రంథంలో ముప్పై అధ్యాయము మూడవ వచనంలో యహోవ దినము వచ్చెను అది దుర్దినము అన్యజనులు శిక్ష దినము కాబట్టి చూడండి ఆయన దినము ఎవరికి దుర్దినము ఎవరైతే లోక సంబంధంగా ఆలోచిస్తూ లోక సంబంధంగా జీవిస్తూ లోకాన్ని ప్రేమించి దాంట్లో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపుడంబము కదా వాళ్ళకి అది ఖచ్చితంగా దుర్దినమే కదా కాబట్టి మన ప్రభు చెప్తుండు అన్ని జనులు శిక్షణ అందు దినము ఎందుకు తీర్పు దేవుని యొద్ ఇంటి నుండి ఆరంభమకు కాలం నీతిమంతులే రక్షింపబడుట దుర్లభము మరియు పాపులు ఎక్కడ నిలుస్తారని మన ప్రభు ఎందుకు చెప్పిండంటే ఈ రోజు రక్షణ అనుభవం పొందిన వాళ్ళు కూడా అన్ని జనులాగా లేదా నిన్ను ప్రేమించే నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు నీతో సరిగలేని వాడి మీద నువ్వు ద్వేషం పెట్టుకున్నావు ప్రభు చెప్పలేదా ఈ మాట ఈ రోజన్న సువార్త చదివితే ఆయన చెప్పిందా లేదా అప్పుడు నీకేం ఫలము అన్నాడు ఇప్పుడు నీకేం ఫలం ఉంది చెప్పండి ఎందుకు మన ప్రభు ఈ మాట చెప్తుండంటే నువ్వు అన్ని జనులాగానే ఉన్నావు కదా నీతో సహవాసం చేసి నువ్వు చెప్పినట్టు నీతో ఉంటే నేను నీకు మంచివాణ్ణి కదా నా పని చేసుకుంటూ నా పిలుపుకు తగినట్టు జీవిస్తూ నేను వెళితే నేను నీకు ఎలాంటి వాణ్ణి శత్రు ఇది మన ప్రభులో ఉందా కదా ఏంది అంతా ఈ లోకం అట్లానే ఉన్నారు కదా ఒక సేవకుడిని ఒక సేవకుడు విమర్శించుకుంటూ ఒక సేవకుడిని ఒక సేవకుని తిట్టుకుంటూ వాడు ఇట్లా ఈడిట్లా నువ్వు ఇట్లా ఇట్లా ఇట్లా తిట్టుకుంటా ఉంటే మీరు అన్నిల్లాగా తయారైపోయినారు కదా ఈరోజు కాబట్టి ఆయన దినము నీకు దుర్దినమే కదా ఎందుకంటే క్రీస్తుని పోలి నడుచుకుంటే నువ్వు ఆ పని చేయవన్నట్టు క్రీస్తు మనసు నీకుంటే నువ్వు జాలి పడతావు జాలిపడి ఏం చేస్తావు అని దగ్గరగా తీసుకుంటావు తీసుకొని ఒకవేళ వాడు బుద్ధి లేనివాడైతే నువ్వు బుద్ధి చెప్పేలాగా వాడికి చెప్తావు కానీ వాడిని ఏం చేస్తావు పూర్తిగా తిరస్కరించి విసర్జించి దూరం కదా ఈ రోజు ఇలా పెట్టే వాళ్ళంతా అన్యులా కదా కాబట్టి ఆ దినము నీకు శిక్ష పొందే దినం కదా ఎందుకంటే చూడండి ఈరోజు మన ప్రభు ఎందుకు ఈ మాట చెప్తుండంటే నువ్వు ఏమి చేస్తే అది నీకు ఆ దినం వస్తుంది నీ నెత్తి మీదకి కదా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉంది వాక్యం ఎందుకు మన ప్రభు చదువుతుండూడు ఆ దినము అన్ని జనుల దినము కదా ఈ రోజు అట్లనే ఉంది కదా లోకం ఏ సంఘం వాళ్ళు ఆ సంఘం వాళ్ళు ఈ సంఘం వాళ్ళు వాళ్ళకి శత్రువులు వాళ్ళు వీళ్ళకి శత్రువులు వీళ్ళంతా నీతిమంతులే కదా రక్షణ అనుభవం పొందిన కదా కానీ అన్నిలాగా తయారైనారు కదా అందుకు వీళ్ళకి శిక్ష పొందే దినం ఆ దినం అది దుర్దినమే కదా కాబట్టి చెప్తుండే ఈ ఉపాధ్యాయ గ్రంథంలో ప్రభు ఒకటవ అధ్యాయంలో పది వచనంలో యహోవ దినము అన్ని మీదకి వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును కదా నువ్వు చేసావు ఆయన ఇచ్చిన తలాంత్ని రెండిస్తే నాలుగు చేసినావు ఐదిస్తే పది చేసినావు నీకు ఆయన నుంచి బహుమానం వస్తుంది కదా ఆయన నుంచి నీకు బిరుదు వస్తుంది ఆయన సింహాసనం నీకు వస్తుంది ఏది ఈ లోకంలో నువ్వు అది చేసినావు కాబట్టి దాన్ని తగ ఫలం అదే ఈ లోకంలో అందరి మీద కోపం చూపిస్తూ అందరి మీద ద్వేషం చూపిస్తూ అందరిని మీద నువ్వు చేస్తుంటే నేరాలు మోపుతూ అబద్ధాలు చెప్తూ వాళ్ళని తిరస్కరించి దూరం పెట్టి నువ్వు ఇలా జీవిస్తే అది కూడా నీ నెత్తి మీదకు రాదా అందుకే శరీర ఎచ్చిన బట్టి పంటను కోస్తాడు ఆత్మ ఎత్తితే వాడు నిత్య జీవం కోస్తాడు కదా కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ పంట కోస్తున్నావో ఆ పంట వస్తుంది దేవుడు ఏం వెక్కిరింపబడు కదా ఆయనేమి వెక్కిరింపబడాడు కదా కదా ఈ లోకంలో నువ్వు ఎంత చేసినా ఎంత ప్రయాసపడినా కదా అన్నాడా లేదా అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయంగానే ఉండనిమ్ము అపవిత్రుడు అయిన ఇంకా అపవిత్రుడు నీతి ఇంకా నీతి మంత్రుడిగానే ఉండనిమ్ము పరిశుద్ధుడిని ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిమ్మ అన్నాడు కదా కాబట్టి నువ్వు ఇట్లానే ఉంటే ఆ దినము నువ్వు చేసినది ఏదో అది నీ నెత్తి మీదకి కదా నువ్వు అనొచ్చు కదా ప్రభా ప్రభావ నీ నామంలో నేను ప్రవచించినాను కదా ప్రభా నీ నామంలో నేను దయ్యాలు వెల్లగొట్టినాను కదా ప్రభా నీ నామంలో నేను అద్భుతాలు చేస్తే నువ్వు అక్రమం చేసిన ఎందుకు ఆ ప్రభు ఆ మాటలంటే ఏ రోజు ఆయన కనుదృష్టి నీ మీద ఉంచి నిన్ను చూస్తే నీ హృదయంలో ఎప్పుడు శుద్ధి లేదు కదా కానీ నువ్వు మాత్రము ఆయనని వెంబడిస్తానని చెప్పుకుంటే నువ్వు అబద్ధికుడువా కదా కదా అపవాది వాడు ఆది నుండి వాడు అపద్ధికుడు కాబట్టి వాడు నరహంతుకుడు కాబట్టి వాడు విమర్శిస్తూ ద్వేషిస్తూ వాడు అలా ఉంటే ఈ రోజు నువ్వేం చేసినావు వాడిని తెచ్చి నీ హృదయంలో పెట్టుకొని వాడి కోరికలు నువ్వు నెరవేరిస్తే ఇప్పుడు సైతానులు ఎవరు నువ్వు నేను మనమే కదా కదా ప్రార్థన చేస్తుంటారు సైతాన్ని వెళ్ళగొట్టు వెళ్ళగొట్టండి ఈరోజు వాడిని తెచ్చి పెట్టుకుని నువ్వే సైతాన్ లాగా ఉన్నావు కదా కాబట్టి నువ్వు కోపాడగలవు ద్వేషం చూపించగలవు నేరాలు మోపగలవు వాడిని తిట్టగలవు వాడి మీద విమర్శలు చేయగలవు వాడి మీద నువ్వు పగలు పెట్టుకోగలవు శత్రుత్వం పెట్టుకోవు అంటే ఇవన్నీ సైతాన్ని చేస్తుంటే ఇప్పుడు వాడిని తెచ్చి పెట్టుకున్న వాడి లాంటి కదా అంటే ఈరోజు సైతాన్ని ఎవరు మనుషులే ఎందుకు వాడిని తెచ్చి హృదయంలో పెట్టుకున్నారు కాబట్టి కదా ఇది నువ్వు చేసినావు కాబట్టి వాడు ఎక్కడికి పోతాడు ఆయన వచ్చిన దినము అగ్ని గంధకంలో పోతాడు కాబట్టి వాడి క్రియలు నువ్వు నెరవేర్చినావు కాబట్టి నీ స్థితి కూడా అదేనా కాదా అదే నువ్వు ప్రభు క్రియలు నెరవేర్చుంటే ఆయన దగ్గర ఉంటావా లేదా కాబట్టి ఇక్కడ మన ప్రభు చెబుతుండు ఆ దినము నువ్వు ఏది చేస్తే నీకు అదే నీ నెత్తి మీదకి కదా నీవు చేసినదే నీ నెత్తి మీదకి అని చెప్తుండు మన ప్రభు కాబట్టి చూడండి ఆమోసు గ్రంథంలో చెప్తుండడు ప్రభు ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో యహో దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా మీకు శ్రమ ఎహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారం కదా ఈ రోజు లేదా క్రైస్తవ సంఘం అంతా ఆయన దినం వస్తుంది మధ్యాకాశానికి వస్తాడు ఇక్కడ తిని తాగి నేను తందనాలు అక్కడ కూడా మధ్యాకాశంలో పోయి చిందులేస్తాను ఎగురుతాను అని ఆశ పెట్టుకొని లేరా అది వస్తే ఈరోజు ఈ క్రైస్తవులకి ఏమి లాభము కదా తడ ఈ రోజు ఎవరు అది గ్రహించగలుగుతున్నారు చెప్పండి లోకంలో ఏ రోజన్నా నా కంటిలో నలుసు నాలో మురికి ఉంది నా హృదయమంతా చెడుతనంతో నిండుంది అనిను నువ్వు గ్రహించుంటే నువ్వు మెలుకుగా ఉంటే అప్పుడు నువ్వు చూడగలవన్నట్టు ఈరోజు లేదా లోకమంతా ఆయన దినం కొరకు యహోవ దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న మీకు శ్రమ కదా ఎందుకు శ్రమ అంటే నీకు శిక్ష పొందే దినం కదా ఎందుకు నువ్వు ఏం చేసినవో అది నీకు ఆ రోజు చేయబడుతుంది నీ నెత్తి మీదకి వచ్చే దినం కదా అది కాబట్టి అది మీకు శ్రమ దినం అంటుంది కదా మన ప్రభు ఈరోజు సంఘం ఎత్తబడతుంది మేము మధ్యాకాశంలోకి పోతాము అడ పెండ్లి విందు జరుగుతుంది కదా ఏడ తిని ఎట్లనే ఉన్నాము విందులు ఇచ్చుకుంటా ఇక్కడ మేము ఎట్లా ఒకరిని ఒకరిని పిలిపించుకుని భజనలు చేసుకుంటున్నాము కదా అట్లనే ఉంటది అనుకుని ఈ రోజు లేరా దేవుని దినం కనిపెట్టుకునే వాళ్ళు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఉన్నారు కదా క్రైస్తవుడు చెప్పుకునేవాడు ప్రతి ఒక్కరు ప్రతి సంఘం ఆయన రాకడి కొరకు మేము ఎత్తబడతామని ఆ దినం వస్తే ఏంది వీళ్ళ పరిస్థితి ఎందుకంటే అప్పుడు పోతుంది వాళ్ళ కంట్లో ఉన్న నలుసు కదా ఎందుకంటే ప్రతి నేత్రము ఆ రోజు ఆయనను చూస్తుంది కదా ఆయన రొమ్మున పొడిచిన వాళ్ళు ఎవరు వీళ్ళే వీళ్ళే ఎవరు నీతిమంతులే రక్షణ అనుభవం పొందిన వాళ్ళే అన్యుల్లాగా జీవించిన వాళ్ళు కదా ఏ రోజన్నా నువ్వు ఆలోచించిన నువ్వు ప్రతి దినం దేవుడి రొమ్మును బడుస్తున్నావు కదా కదా దేవుని రక్షణ పొంది ఆయన రాజ్యానికి వారసుడు అయిన నువ్వు ప్రతిదినము నెరవేరుస్తున్నావంటే అపవాది సంబంధమైన కోరికలు నెరవేరుస్తుంటే నిన్ను చూసిన ప్రతిదినము ఆయనకు దుఃఖమా కదా ఎందుకు నువ్వు ఆ రీతిగా తయారైనావు కాబట్టి ఎందుకంటే బిడ్డలు చెడిపోతుంటే తల్లిదండ్రులకి దుఃఖమా కదా ఏడుస్తూ ఉంటారు కదా ఈరోజు నిన్ను చూస్తుంటే కూడా అలానే ఉన్నావు కదా ఏ రోజన్నా నిన్ను చూస్తే నీరు ఉదయం ఏమన్నా శుద్ధి అయ్యి ఉందా రోజన్నా నిన్ను చూస్తే ప్రభు ఏ రోజన్నా ఆయన కలిగినట్టు నువ్వు ఉన్నావా కానీ ఈరోజు నువ్వు కనిపెట్టుకొని ఉన్నవా లేదా ఆయన దినం వస్తుంది అని కానీ అది నీకు కాదు కదా ఎందుకంటే అది నీకు శ్రమ దినం కదా తర్వాత ఏమంటాడు యహోవ దినము వచ్చుట వలన మీకు ప్రయోజనం ఏమి ఈరోజు క్రైస్తవ సంఘాలకి ఏమి ప్రయోజనం ఆ దినం ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు కదా ఎందుకంటే అది ఈ లోకంలో వాళ్ళకి శ్రమ దినం ఏడుస్తూ అరుస్తూ ఇంతకాలం మేము ఎట్లా జీవించినామా అప్పుడు పుణి నిద్రించిన వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నిద్ర వదులుతుంది మత్తు వదిలిపోయే దినం అప్పుడు చూస్తారు కళ్ళల్లో ఉన్న నలుసంతా పోయి తేటగా అప్పుడు కనిపిస్తాయి కళ్ళకి నేత్రాలకి అప్పుడు దాకా పోదన్నట్టు ఎందుకంటే ఎన్నోసార్లు పోవడానికి ఆయన వాక్యం వచ్చినా స్వీకరించలేకపోయినారు కాబట్టి కాబట్టి యహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారమే కదా ఎందుకు అంధకారం అంటే నీకు శ్రమ తెచ్చే దినం కదా నీకు దుర్దినము కదా అన్ని జనులు నీతి మంతులు రక్షింపబడుట దుర్లభము కదా ఎందుకంటే ఈరోజు నీతి మంతులే అన్నిలాగా తయారైనారు కదా కదా కానీ మేమంతా ప్రభువుని వెంబడిస్తున్నాము ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నాం అని కానీ నిన్ను నన్ను మనల్ని చూస్తుంటే దేవుడు నిజంగా సంతోషించగలుగుతుండ ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆయన ప్రేమ నీలో ఉన్నప్పుడు ఆయన గుణాలు నీలో కనిపించినప్పుడు కదా అందుకే క్రియలు లేని మృతమే కదా एंता विश्वासमें भक्ति लाभम नील क्रििये कदा अंके तिमोति पहल पैकी भक्ति कई वारी शक्ति आश्रय कदाजु अंदर भक्ते संघाला अंत भक्ति कदा शक्ति लेदन एक्ति केड़ो अड्चे वे नी शक्ति अगर वस्टेज देतु मन की एवरी आयन दिन वे मन की लाभ कदा इंदक अं अ प्रत्येक दिन कदा नु मेगा उंटे नी जीता सरीजेक कदा ఒకవేళ నువ్వు నువ్వు ఆయన కొరకు వెలగాలన్నా ఏం చేయాలన్నా ఆయన సువార్థన ఏదైనా నువ్వు చేయాలనుకుంటే ఆయన ఈ లోకానికి ఆ దినం రాకముందే కదా నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకోక ముందే నువ్వు ఏది చేయాలన్నా కదా కానీ ఈ రోజు అనేకులు మత్తులై ఉన్నారు కదా చెప్పండి ఈ ఆరాధనలో జరిగే మనలో ఈ రోజు ఆయన దినం వస్తే నేను రెడీగా ఉన్నాను నేను సిద్ధపాటుగా ఉన్నాను ప్రభు చూస్తే నాలో ఏమి కనిపించట్లేదు ఇంత మురికి కూడా లేదు నా వస్త్రాల మీద నేను ఆ రీతిగా ఉన్నాను నేను ధైర్యంగా ఆయన ఎదుర్కొంటాను అని ఎవరు మీలో ఎవరైనా చెప్పగలుగుతారా ఇదే ప్రభు నిన్ను అడిగితే ఎందుకంటే ఆయన ఇప్పుడు నన్ను నా చేత అడిగిస్తుండో తర్వాత ఆయననే వస్తాడు కదా నాకు చెప్పిన ఏం కదా బా తీసి నా వెనక వచ్చేవాడంటే కదా ఆయన హెచ్చరికలు ఇస్తే తర్వాత ఆయననే వస్తాడు కదా కాబట్టి చెప్పండి ఈరోజు నేనున్నాను సిద్ధపాటుగా కదా నాలో ఏ నింద లేదు నాలో ఏది ఎవరి మీద ఏ కల్మషం లేదు కదా ఎవరి మీద నా మీద కోపం లేదు ద్వేషం లేదు ఈరోజు ఎవరు మనం చెప్పగలమా కదా కాబట్టే చెప్తుండు ఆ దినము వచ్చుట వలన ఎవరికి ప్రయోజనం లేదు ఎందుకంటే ఈ లోకానికి అది శ్రమ దినం కదా నువ్వు ఈ లోకంలాగా జీవిస్తే లోకానుసారంగా నడుచుకుంటే ఆయనని పోలి లేకుండా ఉంటే నీకు కూడా శ్రమ దినమే ఎందుకంటే అది వెలుగు కాదు ఎందుకంటే ఆయన ప్రచండమైన కోపంతో ఉగ్రతతో వస్తుండే ఆ దినం ఆయన ఎదుట ఎవ్వరు ఎదుర్కొని నిలబడలేరు ఆయనలాగా పరిశుద్ధంగా జీవించిన వాళ్ళే వాళ్ళే ఆయనను ఎదుర్కోగలుగుతారు ఆయన ఎదుట నిలవబడి ఉండగలుగుతారు కాబట్టే చూడండి ఆమోసు మోసు గ్రంథంలో చెప్తుండడు దేవుడు ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఒకడు సింహం నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగు బంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి పాము వాణ్ణి కరిచినట్టు ఆ దినం అంటే అంత భయంకరమైన దినం కదా ఎక్కడికి పోలేవు కదా ఎటు పోలేని పరిస్థితి కదా కాబట్టే చూడండి ఒక చోట తప్పించుకున్నా ఇంకో చోట ఎక్కడికి ఆ దినం ఎక్కడికి పోలేవు కదా కాబట్టే చూడండి ఎందుకు నీకు ఈ ప్రభు చెప్తుండంటే ఇప్పుడన్నా నిన్ను నువ్వు పరీక్షించుకుంటావని ఇప్పుడన్నా నిన్ను నీ బుద్ధిని ఏదో నువ్వు మార్చుకుంటావని నీ హృదయాన్ని సరి కదా ఈ రోజు చెప్పుకుంటున్నారా లేదా క్రైస్తవులు లోకమంతా దేవుణ్ణి వెంబడిస్తుంటే ఎవ్వరిలో ఉంది చెప్పండి పరిశుద్ధత ఎవరిలో ఉంది క్రీస్తుని నడుచుకునే విధానము ఆయన గుణగణాలు కదా ఎవరిలో ఉందా ఎవ్వరిలో లేదు చెప్తున్న నాలుగు నన్నునే కూడా పరీక్షించుకున్నాం మనం లేమా ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నానమా లేమా పర్ఫెక్ట్ గా ఉన్నాను నేను పరిశుద్ధంగా ఉన్నాను దేవుడు చూపిస్తున్నాను కనిపించడానికి ఏమీ లేదు నా జీవితంలో ఆ రీతిగా నేను ఉన్నానని నువ్వు చెప్పగలవా ధైర్యంగా అలా చెప్పలేనప్పుడు నీకు కూడా దుర్దినమా కాదా నీకు శ్రమదినమా కాదా ఎందుకు ప్రభు చెప్తాడంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన హెచ్చరిస్తుంటాడు నోహావు కాలంలో కూడా ఆయన హెచ్చరించిండే కదా ఎవ్వడు ఆయన మాట వినలేదన్నట్టు ఏమైంది తర్వాత ఒక్కసారిగా ఆ ప్రళయం వస్తే కొట్టుకుపోయినారా లేదా ఇది కూడా అలాంటి దినమే కదా వినినవాడు జీవితాన్ని సరి वो पीक्ष अवरू वाला प्रवर्तन कप्र एवर आलोचन चयर कदा एंका की ने पर्फेक्टे नी कंटी नी के एट कड़ की, की ने करक्टो एट राू दृक्पथ चूस्व गाँ ना मुरको ना इना चूना चूसको एट नुसक चूसको ना नी कड़ी अब गुडतन उदाबे चूं य दिन निजूगा विलगई उ कादा వెలుగు ఏ మాత్రము లేక కారు చీకటిగా ఉండదా కాబట్టి జపన్య గ్రంథంలో చెప్తుండో ఒకటో అధ్యాయంలో ఏడవ వచనంలో ప్రభువైన యహోవ దినము సమీపమాయను ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు యహోవ సన్నిధి మౌనముగా నున్నడు యహోవ దినము యహోవ మహాదినము సమీపమాయను యహోవ దినము సమీపమై అది శీఘ్రముగా వచ్చుచున్నది ఆలకించుడి యహోవ దినము వచ్చుచున్నది పరాక్రమశాలలు మహారోధన చేయుదురు ఆ దినము ఉగ్రత దినము శ్రమయు ఉపద్రవము మహానాశనమును కమ్ము దినము అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము మేఘములు గాఢాంధకారమును కమ్ము దినము కాబట్టి ఆ దినము కొరకు కనిపెట్టుకున్న వాళ్ళకి ఏమి ప్రయోజనం అంటే అది ఉగ్రత దినం కదా అది శ్రమ కలిగించే దినం కదా అకస్మాత్ వచ్చి నీ మీద కదా జల వచ్చి పడినట్టు అట్లా పడుతుంది అకస్మాత్తుగా కదా కాబట్టి అది ఒక్కసారిగా అకస్మాత్తుగా ప్రళయం వచ్చి నీ మీద పడితే నువ్వేమైపోతావు నాశనం అయిపోయే దినమా కదా కాబట్టి మహా నాశనము కమ్ము దినము అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము ఈరోజు చూడండి అందరూ ఆయన రాకడి కొరకు కనిపెట్టుకున్నారు మేమంతా పరిశుద్ధంగా ఉన్నాము మేమంతా సత్యంలో ఉన్నాము అని అనుకున్నారు కానీ ఏ రోజైనా ప్రభు నేను ప్రకటిస్తున్న వాక్యము నీ వాక్యానుసారంగా ప్రకటిస్తున్నా అని ఇప్పుడు నన్ను ప్రభును అడిగినవా ప్రభా తండ్రి కదా ఈ బ్రదర్ చెప్పే వాక్యం మీ నుంచి కలిగిందా లేదా ఈ స్వరం అని ఇప్పుడు నన్ను एंतका की चंद्रशेखर ब्रदर जब रवि ब्रदर जब दिल्ली ब्रदर जब वील नामकरण नुनावानी वालों प्रभु आत्मा प्रभु जब चूड़क एट नी जीता सरीक एट्ला प्रोटेक्टाव चे नो वे वार्ता प्रकट अंदर त्रुणीक कदा तरबा एम वाला जीवन नी जीतम ना जीवन अटार केंजु लक पै रूपम चूस्ते नी जीता मार्च कदा इंकंे पैरूपम चूं नीक वा पद ने నువ్వేమి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పది ఏళ్ళ నుంచి ఉండొచ్చు కదా నువ్వు పది ఏళ్ళు నాతో నీ కంపారిజన్ ఏదో అనుకుంటూ వస్తాయారా కదా అది ఈ లోక సంబంధ దేవుడు మనుషులను చూడడు కదా పరిచయలు శాస్త్రులు ఎందుకంటే వాళ్ళు అట్లా ఉన్నారు ఈయన మర్య కుమారుడు ఏసోపు కుమారుడు ఈయన చెప్తుండో ఆయన శరీరం దినమని ఆయన రక్తం దాగమని అట్లా ఉంటదన్నట్టు నీ జ్ఞానం కూడా ఎందుకు ఈ లోక సంబంధంగా చూస్తావు కదా నువ్వు అందుకు ఈరోజు క్రైస్తవులు గ్రుడ్డి వాళ్ళు కదా చెవులుండి వినలేని స్థితిలో కనులుండి చూడలేని స్థితిలో తయారైనారు కదా లోకమంతా एंकंे पै रूपम चूस्ते मोसपा ने चूड़ा नी दे परशुद्ध आत्म वस्ते सर्वसत्य की ना आयन कणुे नी कल् चूस्या लेदा अब आत्म परीक्षिवुड़ इधि संबंधा आत्म भ्रहपरचे आत्म मोसपरचे आत्म का मन अलाक अला मिनीस्ट्री अंर कब्रहमि नु्हुवी एड़ कदा पै रूप देश वो वो मनुष्य रूपम चूड़ कदा ఆయన రాదల్చుకుంటే అడుగుతాడా లేదా నిన్న అన్న చెప్పిండు కదా వాక్యం మత్తాయి సు వార్తలు మనకి దేవుడి ద్వారా మాట్లాడింది కదా మనతోటి ఏమని నువ్వు అలుపులైన వాళ్ళకి సహాయం చేస్తే నాకు సహాయం చేసినట్టే అన్నాడు కదా ఈ రోజన్నా మనం ఆ రీతిగా గ్రహించినామా కాబట్టి మనం ఎవరికి సహాయం చేయలేం కదా ఎందుకంటే చూడండి నీకు ఆశీర్వాదం ఇచ్చిండు నిన్ను అభివృద్ధి చేసిండు నువ్వేం చేస్తావు నాకు ఈ కారు ఇచ్చిండు ఈ స్థలం ఇచ్చిండు నాకు ఈ సంఘంలో లక్ష మందిని ఇది చెప్పుకుంటున్నావు కానీ ఎందుకు ఇచ్చిండు అనేది ఎప్పుడన్నా గ్రహించినావా నీ దగ్గర కానీ ఎన్నో రూపాలుగా వచ్చిండు కానీ ఏ రోజు నువ్వు ఆయనను ఆయన తగినట్లు చేయలేదు కదా అడగొచ్చు కదా ఆయన రాదలుచుకుంటే ఒక పేదవాడి స్థితిలో ఆకలి స్థితిలో నీ దగ్గరికి వచ్చిండు కానీ నువ్వు పెట్టలేదు కదా ఒక లేని స్థితిలో ఒక సహాయ వచ్చిండు నిన్ను అడిగిండు కానీ నువ్వు చేయలేదు అందుకు దేవుడు అన్నాడు నిజమైన భక్తి ఏంటంటే దిక్కు వారిని పరామర్శించడము విధవరాలను పరామర్శించడము ఎగలోక మాలిన్యం అంటుకుండా చూడటము ఎగలోక మాలిన్యమే కదా అప్పుడు ఏమొస్తుంది నీకు మాలిన్యం అంటే ఇలోకస్తులు జాగ్రత్త పడతారు కదా అట్లా తయారైవ అది కూడా మట్టి చదారమే కదా స్వార్థం కదా అందుకు ఈరోజు క్రైస్తవులందరూ స్వార్థ పరులాగా తయారైనారు మోసమా కదా అక్రమమే కదా అందుకు ప్రభు అంటాడు అక్రమం చేయవర్లరా అంటే ఎంత ఆయన నుంచి పొందుకున్నావు కానీ అది పొందుకున్న దాన్ని తిరిగి అక్రమమా కాదా చెప్పు ఈ రోజు లేదా లోకమంతా ఈ రోజన్నా పరీక్షించుకుంటున్నామా మన జీవితాలను ఇంకా చక్క పెట్టుకోకపోతే ఇంకా నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకపోతే నీ ప్రవర్తన మార్చుకోకపోతే నువ్వు నిన్ను నువ్వు సరి చేసుకోక పరీక్షించుకోపోతే నువ్వు ఇంకా నేను కూడా అందరిలాగానే ఉన్నాను దేవుడు వస్తుడని చూసుకుంటే ఏమి లాభం ఆ దినము నీకు నాకు మనకి నువ్వు నిలబడగలవా ఆయన ఎదుట ధైర్యంగా ఆయన ఎదుర్కోగలవా ఆ దినము కదా కాబట్టి మనం చెప్తుంటూ యహలోక మాలిన్యం అంటే ఎంతకాడికి ఈ లోకస్తుల్ లాంటి ఆలోచనలు మనకు చెప్పిండు ప్రభు కానీ నువ్వు ఈరోజు అదే ఫాలో అవుతావు కదా మనుషులు అట్లనే ఉన్నారా లేదా కదా చూడండి ఎందుకు వాక్యాలు ధ్యానిస్తున్నాం కానీ ఆ వాక్యాలు ఎప్పుడు చూడలేం ఎందుకంటే మనం ఎత్తుక్కుంటాం అన్నట్టు ఏది మనకు అనుగుణంగా వాక్యాలు ఇది కూడా అక్రమమా కాదా ఏ రోజన్నా మనము ఎత్తుక్కుంటారు వాక్యాలు ఎందుకు రెడీమేడ్గా కొనుక్కొని అట్లా ఆదరణగా చెప్పుకొని అక్రమంగా సంపాదించుకొని ఈ రోజు అట్లా లేరా లోకమంతా ఎందుకు మన ప్రభు చెబుతుందంటే ఎగలోకం మాలిన్యం అంటే ఈ లోకస్తులాగా నువ్వు ఆలోచించొద్దు కదా నిన్న ఆశీర్వదించండి దేవుడు దాని ముందు ఏం చెప్పిండు దిక్కులేని పిల్లలను విధవరాలను పరామర్శించడము ఇది నిజమైన భక్తి అని ఎందుకు చెప్పిండు అంటే దిక్కులేని పిల్లలను ఆదుకోవాలన్నా విధవరాలకు సహాయపడాలన్నా వస్త్రహీనత లేని వాళ్ళకు నువ్వు ఇవ్వాలన్నా నీ స్తోటి సహాయం చేయాలన్నా ఈ లోకస్తుల్ లాంటి ఆలోచన లేకపోతే నువ్వు చేయగలుగుతావు ఈ లోకస్తుల్ లాంటి ఆలోచన ఉంటే నువ్వు చేయలేవు ఎప్పుడన్నా చూసుకున్నావా ఎంత ఈ లోక సంబంధిలాగా మాట్లాడతాం కదా మనం ఈ లోక సంబంధంగా ఆలోచిస్తాం కదా అట్లా మన జీవితాలు తయారైతే నీ భక్తి ఏమన్నా వ్యర్థమా కాదా అందుకు ఈరోజు నీ భక్తి ఉంది కానీ శక్తి లేదన్నట్టు కదా కదా ఈ రోజు లేదా భక్తి ఎక్కడ చూసినా పాటలు పాడతారు వాక్యాలు చెప్తుంటారు పోతుంటారు ఏడుస్తుంటారు కానీ ఎందుకు పనికిరాని భక్తి అన్నట్టు ఎందుకంటే ఏ రోజు ఆ వాక్యానుసారమైన క్రియ వాళ్ళలో కనబడలేదు కాబట్టి కదా యహలోక మాలిన్యము మనకు చూసుకోవడం అంటే పాపం అనుకుంటున్నావు నువ్వు ఎంతకాడికి పాపము పాపము అది చెప్పుకుంటాం మనం పాపం కానీ చూడండి ఆ పైన చెప్పిండా అది చేయకపోతే కూడా పాపమా కాదా నువ్వు భక్తి కనబరిస్తే నీ దేవుడు భక్తి ఇష్టపడుతున్నా ఇప్పుడు చెప్పండి కాబట్టి ఎందుకు మన ప్రభు మనకి ఈ మాటలు చెప్తుండంటే ఆయనకి నువ్వు చేయాలంటే ఆయన అందరి ద్వారా వస్తాడు కదా నీ సహోదరుడి కష్టాల్లో కూడా ఆయన నీ కనిపిస్తాడు నీ దగ్గరికి వస్తాడు ఎందుకు ఆ సహోదరుడు దగ్గరికి ఆయన పంపించిందంటే నువ్వు ఇచ్చే స్థితిలో నిన్ను పెట్టినాడు కాబట్టి నేను ఇచ్చింది కాబట్టి నాకు నాకు ఏమంటాడు కదా అదే ప్రభు కానీ నువ్వు ఏమన్నట్టు ఎందుకు అక్రమం మోసం అది ఎందుకు తీసుకున్నావు కానీ ఇచ్చే గుణం లేదన్నట్టు ఈరోజు లేరా మన మన మనలో లేరా అట్లాంటి గుణగా ఒకప్పుడు నా జీవితం కూడా ఎట్లానే ఉండింది కదా కానీ ఎప్పుడైతే మన ప్రభు విధానాలు ఆయనని నిజంగా మనం సమర్పించుకొని వెంబడిస్తే అప్పుడు అర్థమవుతుంది ఇంతకాలం ఎంత గుడ్డితనంతో జీవించినామా అని ఇంతకాలం ఎంత భయంకరంగా మోసపోయినామా అని కదా ఎందుకంటే మన కళ్ళు ఎప్పుడైతే స్వస్థత కలిగితే అప్పుడు తేటగా చూస్తాం అప్పుడు తేటగా చూస్తే నువ్వు జాగ్రత్త పడతావు అన్నట్టు కదా ఎందుకు చెప్తుండంటే ఈరోజు ఎవ్వరము ఏమి చేయట్లేదు కదా ఎందుకంటే ఇక్కడ ఉంది వాక్యం యాకోబు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఎక్కడ ఉందంటే చూడండి ఇరవై ఏడవ వచనము తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమున్గా నిష్కలంకమైన కదా మనలందరినీ చెప్పిండా లేదా నువ్వు నిందారహితుడిగా ఉండాలా నువ్వు సమస్త ప్రవర్తన కలిగి ఉండాలా అంటే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలా ఎంతో భక్తితో జాగ్రత్త కలిగి ఉండమని పేతృ పత్రికలో చెప్పిండా లేదా ఒకటో పేత్రు రెండో పేతులు రాసిన పత్రికలో చెప్పిండు ప్రభు రెండో మూడో అధ్యాయంలో ఎక్కడ అంటే చూడండి పన్నెండవ వచనం దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానితో ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను ప్రియులార వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులగాను నిందా రైతులగాను కనబడినట్లు కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలా పరిశుద్ధమైన ప్రవర్తన నీలో ఉండి భక్తి ఉండి నువ్వు శాంతము కలిగి ఆయన దృష్టికి నిష్కలంకుడుగా నిందా రైతులుగా కాబట్టి ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక ఓట అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చినంలో ఏం చదువుతున్నాడు మన ప్రభు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమున భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట కాబట్టి ఇప్పుడు నువ్వు దిక్కులేని పిల్లలను విధవరాళ్లను పరామర్శించకపోతే నువ్వు ఆయన దృష్టికి కలంకుడవా కాదా కాబట్టి నీ మీద నింద ఉందా లేదా నీ ప్రవర్తన బాగుంటే ఇది చేస్తావా లేదా నీలో భక్తుంటే ఇది నెరవేరుస్తావా లేదా ఈ రోజు నువ్వు ఇప్పుడన్నా ఇలా నెరవేర్చినావా అప్పుడు ఆయన దినం కొరకు నువ్వు ఆశ పెట్టుకుంటే ఏమి నీకు ఆ దినం ప్రయోజనకరం చెప్పండి అది దుర్దినమా గాదా అది శ్రమ దినమా కాదా ఎంత గుడ్డితనం కదా మనం మోసపోతుంది ఎంతకాలం మోసమా కాదా ఇది నిజంగా భక్తి ఉంటే ఇది చేస్తావు ఇది చేస్తున్నప్పుడు ఆయన నిన్ను చూస్తే సంతోషిస్తుడా లేదా అప్పుడు నీ మీద కలంకం ఉండదు కదా నీ మీద నిందలు ఉండవు కదా ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతిదీ నువ్వు నెరవేరుస్తున్నావా లేదా కదా ఇవి చెయ్యరు ఈ రోజు లోకంలో అందుకు అక్రమం చేయి వారులరా అన్నారు దేవుడు ఎందుకంటే ఎప్పుడు చూసినా నువ్వు ఆయన తగినట్లు చేయట్లేదు కదా కాబట్టే చూడండి భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించటం ఇహలోక మాలిన్యము ఇప్పుడు చెప్పండి ఇకలోక మాలిన్యం అంటే ఈ లోకమే కదా అంటే ఎప్పుడు ఈ రెండు మాటలు చెప్పి తర్వాత ప్రభు ఏం చెప్తుండూడు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునిటయే అది భక్తి కదా ఈరోజు ఇహలోక మాలిన్యం అంటుకుంటే నువ్వు సహాయపడలేవు కదా నువ్వు దిక్కులేని పిల్లల్ని కాదు కదా నీ సహోదరుడితో ప్రేమ కూడా నడుచుకోలేవు కదా కదా ఈ రోజు లేరు అట్లా జీవిత చూడండి నీతో మంచిగా ఉన్న మంచిగా ఉంటూ వాడిని పిలుస్తూ వాడికి తందనాలు ఆడుతూ వాడికి చూడండి వాడిని పిలిచి నువ్వు భజన్ చేసుకుంటావు నిన్ను పిలిచి వాడు భజన్ చేసుకుంటా ఎట్లా జీవిస్తున్నామా లేదా లోకం అట్లా జీవిస్తున్నారా లేదా ఇది చేయట్లేదు అప్పుడు నువ్వు ఆయన దృష్టికి ఎట్లా నిష్కలంకుడిగా ఉండగలుగుతావు ఎట్లా నిందారాయితుడిగా ఉంటావు నువ్వు ఆశీర్వదింపబడిన నువ్వు నీ మీద నింద ఉన్నటా లేదా ఇవి చేయకపోతే ఏ రోజన్నా అడిగినావా ప్రభావ ఇంతగా మనం దీవించినావు ఆశీర్వదించినావు ఏ రోజన్నా నేను ఏం చేయాలని ఎప్పుడన్నా అడిగింటే పలానా దగ్గరికి పోయి పలాని బ్రదరికి ఉన్నావు పలాని వాళ్ళకి సహాయం చేయమని చెప్పేవాడు కానీ నువ్వు ఎప్పుడు అడగలేదన్నట్టు ఎంతకాడికి నీ ఆస్తిని నిన్ను నువ్వు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుని నీది నువ్వు చూసుకున్నావు ఇది కూడా మోసమా కదా ఈరోజు చూడండి ప్రార్థనలు ఎట్లా ఎట్లా చేస్తారు ఎందుకంటే చూడండి ఆశీర్వదింపబడిన నువ్వు ఎదుటి ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను పెట్టిండు దేవుడు సత్యం తెలిసిన నువ్వు సత్యంలో లేని వాళ్ళకి ఆ సత్యాన్ని ప్రకటించడానికే నీకు బయలుపరిచిండు కదా ఆయన కన్నులు ఇచ్చిన నిన్ను ఆ కన్నులన్నీ నువ్వు చూసి అనేకులకు చెప్పడానికే కదా వాతి ఆయనకి ఇచ్చండు వ్యూహానికి దేవుడు పర్లో ప్రకటన గ్రంథం ఆయనను చూపించి ఆయన వరకే పెట్టుకోమనడా ఈ లోక మనం ఈ రోజు ప్రకటన గ్రంథం ధ్యానిస్తుంటే ఆయన రాయకపోతే ఆయన చూసిన ఆయనలోనే అది పెట్టుకొని ఉంటే ఈ రోజు నీకు తెలిసేదా నాకు తెలిసేదా ఆయన విధానాలన్నీ అట్లానే ఉంటాయి కదా మన ప్రభు విధానాలు ప్రకటన గ్రంథాన్ని రాసిన వ్యూహాను ఆయన పరలోకానికి వెళ్ళి అన్నీ చూసి ఆయన చూసినవన్నీ ఈరోజు మనం చూసేలాగా చేసిందా లేదా नुह्व चूसा नाकूल चूसेलायारा लेदा यह रोजु आ रीति का प्रयासपड़ो इधा चूँ मन इवर आयट निबड़ आई वस्ते पर्फेक्ट विदा अंके प्राभु आयन बाधपड़े देवड़ कदा आयन प्रेम केबीटी आयन प्रति सारू हेचिस्टा कवर ईरन नो आवकालि అలాగే ఈ దినం కూడా ఉంటుంది కదా అంటే ఆ రీతిగా లెక్కలేని తనంగా ఈరోజు కూడా ఆయన రాకడ దినాల్లో ఉంటారు కాబట్టి నోహవ కాలం ఎలాగుండనో మనిషి కుమారుని రాకడ అలాగా ఉంటుందన్నారు దేవుడు ఇప్పుడు ఉంది కదా అట్లా ఇట్లా ఉన్నారు కదా మనుషులు కాబట్టి చూడండి ఎందుకు దేవుడు నిన్ను నీకు ఆయన సత్యాలు బయలుపరిచినా ఆయన నిన్ను ఆశీర్వదించినా ఆయన ఏదైనా నిన్ను పెట్టింది ఎందుకంటే నీ ద్వారా అది మహిమ జరగడానికే కదా అది జరగకపోతే ఇది అక్రమమా కాదా నిన్ను ఎందుకు పేదరికంలో కటిక స్థితిలో ఉన్న నిన్ను అంతగా దీవించి ఆశీర్వదించిండే నువ్వు ఆ స్థితిలో ఎట్లా సఫర్ అయినవో ఈరోజు ఆ స్థితిలో అలాంటి వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ స్థితిని చూసిన నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయపడాలని నిన్ను ఆశీర్వాదించండి దేవుడు ఈ రోజు నా అది గ్రహించినారా ఈరోజు క్రైస్తవులు చెప్పండి అబద్ధ బోధలో ఉన్న నిన్ను అబద్ధ బోధ నుంచి బయటకు తీసుకొచ్చి ఈరోజు ఆయన సత్యాలన్నీ చూపించింది ఎందుకంటే ఈరోజు అబద్ధ బోధలో ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు చూసి వచ్చినావు కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి చెప్పడానికే కదా మనకి దేవుడు అన్ని బయలుపరిచేది ఎప్పుడన్నా ఆ రీతిగా మనం పోతున్నామా చూడండి ఎందుకు ఈరోజు ఉన్నారా లేదా లోకమ ఉందా లేదా అట్లా మనలో ఉందా లేదా కానీ ఎప్పుడు గ్రహించలేకపోతున్నాం అది అందుకు ఆయన చెప్పిండు మెలుకుగా ఉండు అని మెలుకుగా ఉంటే చెక్ చేసుకుంటావు అన్నట్టు కానీ నువ్వు మెలుకుగా లేవు కంట్లో నలుసు కళ్ళు సరిగా లేవు అందుకే దేవుడిని చూడలేకపోతున్నాం మనం ఆయన వాక్యాలు అర్థం చేసుకోలేకపోతున్నాం కదా ఎందుకు దేవుడు చూడండి మనలందరినీ తీసుకొచ్చిండే సహాయపడ్డానికే నిన్ను ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితికి లేపిండంటే ఆ స్థితిలో ఆ జీవితం కదా నువ్వు కుంగిపోయి ఉన్నావు అనుకో కృంగిపోయిన జీవితం ఎట్లా ఉంటుంది తల్లడిల్లిపోతుంది కదా ఆ జీవితంలో ఉన్న నిన్ను ఆయన లేవనెత్తిండి అనుకో నువ్వేం చేయాలా ఆ కృంగిపోయిన వాళ్ళకి నువ్వు లేవనెత్తాలన్నట్టు కదా అందుకు నిన్ను లేవనెత్తిడు కదా అంటే కృంగిపోయే జీవితం ఎట్లా ఉంటుందో నీకు రుచి చూపించిండు నువ్వు ఆ రుచి నుంచి బయటకు వచ్చి నువ్వు మళ్ళీ ఎదుటి వారికి చెప్పాలని కదా ఇవి ఎప్పుడు చేయం మనం ఎందుకు చేయం అంటే సాక్ష్యం చెప్పుకుంటాము ఇదిగో దేవుడు నాకు ఇది ఇచ్చిండు అది ఇచ్చిండు అట్లా దీవించండు ఆశీర్వించండి అని పోతావు అయిపోయింది అంతే హత్యనే మోసపోతున్నారు కదా ఈరోజు ఎవ్వరు మనం మెలుకుగా ఉండి మన స్థితిని చూసుకోవట్లేదు కదా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎట్లా దిగజారిపోయి ఉన్నావో నీ జీవితం నా జీవితం మన జీవితాలు ఎట్లా ఉన్నాయో ఎట్లా కదా విశ్వాస భ్రష్టత్వం అంటే ఇదంతా విశ్వాసమే కదా భక్తి ప్రార్థనలు చేస్తున్నావు కానీ ఇది వ్యర్థమైన భక్తి అన్నట్టు భక్తి ఉన్నప్పుడే విశ్వాసం ఉంటుంది అందుకే విశ్వాస భ్రష్టులు అన్నారు దేవుడు ఎందుకంటే చూడు నువ్వు విశ్వాసంలో ఉన్నావు కానీ విశ్వాసంలోనే భ్రష్టత్వంలో ఉన్నావు ఎందుకు క్రియలు లేవంటే ఎప్పుడు లేదు మన జీవితాల్లో అట్లా కాబట్టి ఇప్పుడన్నా మనం జాగ్రత్త పడాలా ఎందుకంటే నువ్వు నేను మనమందరము ఆశ పెట్టుకొని ఉన్నాం దప్పికొని ఉన్నాం ఆయన వస్తాడు వస్తాడు వస్తాడని వస్తే అది నీకు ఏ మాత్రం ప్రయోజనకరం కాదు కదా నువ్వు సరిగా ఉంటే నీకు ప్రయోజనకరం కదా చూడండి ఈరోజు లేరా ఎవరి హృదయంలో నాకు ఈ బ్రదర్ మీద ఈ సిస్టర్ మీద నాకు ఏ మాత్రం లేదు ఒకవేళ వాళ్ళ చెడ్డ వాళ్ళైనా వాళ్ళ మీద నాకు లేదు కదా ఎందుకంటే వాడు సైతాన్ బంధికల్లో ఉన్నాడు కాబట్టి వాడి మీద నాకు జాలి ఎట్లయినా వాడి నుంచి నేను తీసుకొస్తానని వాడితో ఎవడన్నా చేస్తుండ వాడు నా వాడు కాదని చెప్పి దూరం ఈ రోజు లేరా చూడండి ఈ వాక్యాన్ని ప్రకటించే సేవకులు ఇట్లానే తయారైనారు చూడండి ఎందుకంటే ఈరోజు అట్లానే జీవిస్తుంది లోకం కాబట్టి మన ప్రభు చూడండి ఎందుకు ఈ మాట చెప్తుండంటే ఈరోజు భక్తి నువ్వు చూపిస్తున్నావు కానీ ఇవి చెయ్యకపోతే నీ భక్తి వ్యర్థమే అందుకే ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్పిండు ఎగలోకం మాలిన్యము అంటకుండా అంటే నువ్వు ఎంత కాడికి నేను ప్రార్థన చేసుకొని చచ్చికి వెళ్ళిన పాపం ఇది పాపమా కాదా నువ్వు లోకస్తులాగా ఆలోచిస్తే ఎదుటి వారికి రూపాయి పెట్టగలుగుతామా మనం చెప్పండి నువ్వు లోకస్తుల్లాగా ఆలోచిస్తే నీ దగ్గరికి అడుగు వచ్చిన వాడికి నువ్వు అన్నం పెట్టగలుగుతావా నీ తోటి సహోదరుడు లేని స్థితిలో ఉండి నిన్ను అడిగితే నువ్వు సహాయపడగలుగుతావా అయ్యో పది రూపాయలు ఇడిగిస్తే ఎట్లా రేపు నా పరిస్థితి తట్టుగా అదే నువ్వు నమ్ముకున్న బిడ్డ అయితే ఇక్కడ వాక్యం ఉంది మత్తాయి సువార్త ఐదో అధ్యాయము నలభై రెండో వచ్చినం ఏముంది నువ్వు దేవుని నమ్ముకున్న వాడిపోయితే నిన్ను అడుగువానికి ఇమ్ము మత్తైసు వార్త ఐదో అధ్యాయము నలభై రెండో వచ్చినము నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్ను అప్పు అడగ గోరు వారి నుండి నీ ముఖము త్రిప్పు కదా యాకోబ భక్తుడు కూడా చెప్తాడు కదా ఒకడు చూద్దాం వాక్యం కూడా యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో అధ్యాయము చూడండి యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడవచ్చను కనికరము చూపని వాడు కనికరం లేని తీర్పు పొందను కనికరము తీర్పును మించి అతిసేపడును ఎందుకంటే చెప్పిందా లేదా నువ్వు చేసినదే నీకు జరుగుతుంది నువ్వు ఏం చేసావు అదే నీ నెత్తి మీదకి కాబట్టే ఈ రోజు నీ పరిస్థితి అది అందుకే నీలో కనికరం ఉంటే ఏ రోజు దిక్కులేని పిల్లలు విధవరాళ్ళని ఎవరైనా కావచ్చు కదా నీతో తోటి సేవకులు కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళ నువ్వు ఎప్పుడూ ఆదుకోలేదన్నట్టు నీలో కనికరం ఉందా ఇప్పుడు కాబట్టి నువ్వు చేసిందే ఆ దినం నీకు నెత్తి మీదకు కదా कबटे प्रभु तरवाहत ना सहोद क्रिय लेने तन को विश्वास कलदी प्रयोजन अट्ठी विश्वासमत रक्षिंगदा इपं रक्षिपल विश्वास उदा नीक चाटल पड़ता मद्योगी अगर साक्ष्यों इन्नी क्रिय अब नी विश्वास नीक प्रयोजन नी विश्वास नु रक्षिपला తర్వాత ఏమంటాడు ప్రభుడు సహోదరుడైన దిగంబరులై ఆ నాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరముకు కావాల్సిన వాటిని ఈయక సమాధానంగా వెళ్ళుడి చలి కాచుకొనిడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం ఈ రోజు క్రైస్తవ సంఘం ఇట్లానే తయారైనది కదా మనలో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఒకప్పుడు నాలో కూడా ఉన్నాడు కానీ నేను తెలుసుకున్నా నేను తెలిసి ఏదో చేసిన నేను చెప్పట్లా కానీ నాకు తెలుసుకునే జ్ఞానం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ రీతిగా ప్రయాసపడి ముందుకు పోతున్నా కదా చూడండి లేరా ఏదన్నా సమస్య చెప్తే ప్రార్థిద్దాం నిన్ను అడిగితే నువ్వు సహాయం చేయు నువ్వేం చెప్తావు ప్రార్థన చేయి ఎక్కడ వచ్చి చెప్పు ఈ రోజు నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ ఉంటే నీలోనే దేవుడు ఉండ కదా అంటే దేవుడు ఎందుకు ఇస్తా నువ్వే ఇవ్వాలి కదా నువ్వు ఇస్తున్నావా ఇది మోసమా కాదా ఇది గుడితనమా కాదా నేను నువ్వు ఇది మోసపరచుకోవడమా కాదా చెప్పండి నువ్వేం చెప్తావు దేవుడిని నమ్ముకోండి సమాధానం వెళ్ళండి అంటే నువ్వే దేవుడు కదా నీలోనే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నీలోనే క్రీస్తు ఉంటే ఇప్పుడు నీలో ఉన్న దేవుడు దేవుడే కదా దేవుడుస్తే వస్తే ఆ స్థితిని చూసి ఇస్తారా లేదా నువ్వు ఇకుండా పొమ్మంటున్నావు నీలో ప్రభు లేనట్టే లేదు కదా అప్పుడు నీలో క్రియలు లేని విశ్వాసమా కాదా కాబట్టే మృతం అది కదా ఏ రోజు ఏ మనం అట్లా ఆలోచించినమా ప్రభు చదువుతుండడు సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఉన్నప్పుడు కదా నీ దగ్గరికి భోజనం పెట్టమని వస్తే నువ్వేం చేస్తున్నావు అది భోజనం కావచ్చు సహాయం కావచ్చు ఏదైనా కావచ్చు కదా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు సమాధానంగా ఎట్లా వెళ్తారు కదా చెప్తారు ఇలాంటి జీవితాలు ఉన్నాయి లోకంలో సమాధానంగా వెళ్ళి ఆ చలి కాచుకొని తృప్తి పొందుడని చెప్పినడల ఏమీ ప్రయోజనం చెప్పండి నిజంగా నీలో క్రీస్తు ఉంటే నువ్వు నిజంగా క్రీస్తుని పోలి నడుచుకుంటే నిజంగా ఆయన ప్రేమ నీలో ఉంటే ఆయన సమాధానం నీలో ఉంటే ఆయన గుణగణాలే నీలో ఉంటే ప్రభు జాలి పడతడా లేదా ఈరోజు క్రీస్తు మనసు నీకు ఆయుధంగా ఉంటే నువ్వు ఎందుకు జాలి అంటే ఇప్పుడు చెప్పండి నీలో ఏముంది ఎగలోక మాలిన్యం ఉందా లేదా వాడికి పెడితే నాకేమొస్తుంది నాకు ఇంకో పూటకు కదా అని లేదా వీడికి వంద రూపాయలు ఇస్తే నాకేమొస్తుంది వంద రూపాయలు నా ఖర్చులకు వస్తాయా లేదా అయ్యో లాక్డౌన్ వచ్చింది ముందు ముందు రోజులన్నీ భయంకరంగా ఉంటాయి ఇప్పుడు సేవింగ్ చేసుకోపోతే రేపు ఎట్లా అని ఆలోచిస్తావా లేదా చూడండి ఈ రోజు లేదా క్రైస్తవ జీవితము ఈ రోజు అందరూ లేదా ఆశ పెట్టుకొని దేవుని దినం రాకటి కొరకు ఏ మాత్రము మనకి ప్రయోజనం చెప్పండి నీకు శ్రమ దినం అని చెప్తుందా లేదా ఎందుకంటే అన్ని జనులు శిక్ష ఇప్పుడు రక్షణ పొందిన నీతిమంతుడైన నువ్వు అన్నిలాగా ఆలోచిస్తున్నావా లేదా వాడికి నీకేమైనా తేడా ఉందా కదా కాబట్టే ప్రభు చెప్తుండూ అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును కదా చూడండి ఈరోజు చెప్పండి మనం ఎందుకు ఈరోజు ప్రభు నీకు ఈ మాటలు చెప్తుండంటే ఇప్పుడన్నా నువ్వు గ్రహించాలని ఇప్పుడన్నా నిన్ను నువ్వు కదా కాబట్టి మన ప్రభు చెప్తుండు ఈ మాట నీకు నాకు మనకు చెప్తుండు కదా ఆయన ఎక్కడో లేడు కదా నేను పరీక్షించడానికి ఏ రూపకం నీ దగ్గరకు రావచ్చు కదా కానీ ఏ రూపకంగా వచ్చినా కానీ ఎప్పుడు నువ్వు చేయలేదు అందుకే ఎప్పుడు అక్రమం చేయవాలన్నా ఎద్దకపోండి నేను మిమ్మల్ని ఎప్పటికీ ఎరుగనన్నాడు దేవుడు ఎందుకంటే ఎప్పుడు చూసినా నువ్వేమీ లేవు కదా కాబట్టే ప్రభు చెప్తుండే మత్తాసు వార్త ఐదో అధ్యాయము ఇక్కడ ఉంది వాక్యం ఏంటంటే నలభై రెండో వచనము నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్ను అప్పు అడుగు నుండి నీ ముఖము త్రిప్పు నీ పొరుగు ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను చెప్పుదన్నది ఏమనగా మీరు పరలోకమ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు కొరకు ప్రార్థనా చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతులను అనీతి మీదను వర్షము కురిపించుచున్నాడు కాబట్టి చెప్పండి ఈరోజు నిన్ను అందరినీ శత్రువులాగానే కదా కాబట్టి చూడండి నేను ఆ సంఘం నేను ఈ సంఘం నేను ఎబ్రోన్ సంఘం అంటే ఒక ఆయన ఆ సంఘం ఒక ఆయన ఈ సంఘము చూడండి అందరూ క్రైస్తవులే కదా అందరిలో ప్రభు ఆత్మ ఉంటే మీరు ఒకటే కదా ఈ రోజన్నా ఒకటిలాగా మాట్లాడినారా మీరు ఇప్పుడు చెప్పండి మీలో దేవుని ఆత్మ ఉందా ఈరోజు మీరు అందరూ ఆయన రాకడి కొరకు ఆశ ఏంది మీకు ప్రయోజనం ఈరోజు నీకేంది ప్రయోజనము నాకేంది ప్రయోజనం కదా ఇక్కడ పెట్టుకున్నట్టు అక్కడికి పోయి అక్కడ కూడా దేవుడు తీర్పిస్తాడా మన ప్రభు ఇదంతా గ్రుటితనంతో ఉన్నారు ఈ రోజు అందుకే ఒకరిని ఒకరు వేద్యం వేసుకోవడం ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం ఒకరి మీద ఒకరి నేరాలు మోపుకోవడం వాడిట్లా నేను ఇట్లా వాడిట్లా ఇవన్నీ చేస్తుంటే ఈరోజు ఎవరి కంట్లో నలుసులు ఎవరు చూసుకోలేకపోతున్నారు అప్పుడు కంట్లో నలుసు నీ కన్ను ఎట్లా చూడగలుగుతుంది అందుకు దేవుణ్ణి చూడలేకపోతున్నారు ఆయన సత్యాన్ని చూడలేకపోతున్నారు కదా ఈరోజు లేదా లోకమంతా లోకమంతా కూడా ఉన్నారు కదా ఆయన రాకడొక కనిపెట్టుకొని ఏమి లాభం వాళ్ళందరికీ కాబట్టే చూడండి చెప్తుంటే ప్రభు నలభై ఆరో వచనంలో మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును సుంకరులు అలాగూ చేయిచున్నారు కదా ఈరోజు అట్లానే ఉన్నారు కదా చూడండి ఈరోజు సంఘం లేదా అట్లా లోకం లేదా మనలో లేదా నిన్ను నువ్వు ప్రేమించిన వాడితోనూ ప్రేమగా ఉంటే అన్యుడు కూడా అట్లనే ఉంటారు కదా వాడికి నీకేంది తేడా చెప్పు అన్యుడు అట్లనే చెప్తాడు నువ్వు అట్లనే చెప్తుంటే కదా చూడండి ఈరోజు లేదా అన్యుడు కూడా ఆలోచిస్తాడా లేదా ఇల్క సంబంధంగా డబ్బుల్ని ఎట్లా ఈరోజు క్రైస్తవుడుమైన నువ్వు కూడా అట్లానే తయారైతివి అందుకు తీర్పు దేవుని యొద్ నుండి ప్రారంభం అంటే ఆయన ఇంటి యొద్ధ నుండి ఎందుకు వస్తుందంటే చూడండి అన్ని తెలిసిన బిడ్డలు చేస్తున్నారు వాళ్ళకి ఏమీ తెలియని బిడ్డలు అన్యులు కదా అన్ని తెలుసు దేవుని వాక్యం తెలుసు దేవుని విధానం అన్ని తెలిసి రక్షణ తెలుసు నీకు పరిశుద్ధాత్మ తెలుసు అన్ని తెలిసిన నువ్వే ఇట్లా ఉంటే ఏమీ తెలియని ప్రజలు కదా అన్యులు వాళ్ళని శిక్షిస్తాడు అందుకే మొట్టమొదట తీర్పు మనకే ఎవరు ఆయన రక్తంలో కడగబడిన ఆయన నమ్ముకున్న బిడ్డలు మనకే ముందు తీర్పు ఎందుకంటే చూడండి నువ్వు ఎదుటి వారి కంట్లో నలుసు చూస్తున్నావు కానీ ఆరు ఈరోజు ప్రభు ఆయన కంటలో నలుసే చూస్తుండే కదా ఆయన బిడ్డలే కదా ఈరోజు కాబట్టి ఆయన కన్నులు ఆయన బిడ్డలు కాబట్టి ఈ కంట్లో నలుసు ఉంది కాబట్టి ఇప్పుడు ఆ నలుసు తీస్తుండ కాబట్టి ఆ నలుసు తీస్తుండే ఈరోజు ప్రభు ఆయన అందుకు ఆయన ఇల్లే ఈరోజు చెత్తా చదారం లాగా ఉంది కాబట్టి ముందు తీర్పు వీళ్ళకి ఇవ్వాల తర్వాత తర్వాత వాళ్ళకి ఇవ్వాలి కదా ప్రభు చెప్పిన మాట నేను అన్న చెప్పిన కదా ఆ మాటను ఆయన వెనుక తీసుకోడు కదా ఆయన అబద్ధికుడు కాదు కదా ఈ రోజు నీ కంటిలో నలుసుంటే ఈరోజు దేవుని ఇల్లు అంటే దేవుని బిడ్డలు ఆయన సంఘం అంటే ఆయన కన్నులు ఎవరు ఆయన బిడ్డలే అన్నప్పుడు ఈ రోజు ఆ బిడ్డలే సరిగా లేరు కాబట్టి వాళ్ళకి తీర్పు ముందు దేవుడు ఎందుకు ఆయన చెప్పిండు కాబట్టి కాబట్టి చూడండి ఒక మాట ఇక్కడ ఏముందంటే మీ పర్లోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలా అందుకే దేవుని ప్రేమ నిజముగా నీలో పరిపూర్ణం అవ్వాలా నిజముగా ఎందుకు యాకోబ యోహాను భక్తులు చెప్పిండంటే చూడండి ఆ మాట చెప్పినప్పుడు నువ్వు నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలన్నట్టు నిజంగా నాలో ప్రేమ ఉందా నిజంగా దేవ నిజంగా నాలో ఉందా అని నువ్వు గ్రహించుకోవాలన్నట్టు దేవుడు చెప్పిండు కదా చూడండి ఎందుకు తీర్పు దేవుని ఇంటి వద్ద నుండి దేవుడు తీర్పిస్తుండంటే ఆయన ఇల్లు అంటే ఆయన బిడ్డలకే ఈరోజు ఆయన బిడ్డలే సరిగలేరు అందుకు మొదట తీర్పు వీళ్ళకి కదా చూడండి ఆయన వాక్యం మన ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్తుండంటే ఇప్పుడన్నా మనం ఆలోచించుకోవాలా మనం ఇప్పుడన్నా ఆలోచించుకోవాలా కాబట్టి మన ప్రభు చెప్తుండు నువ్వు ఇప్పుడన్నా మనం ఆలోచించుకొని ఆయన విధానం ఏంది కదా మనం కనిపెట్టుకొని ఉండాలా మన జీవితాలు సమర్పించుకోవాలా ఇంకా మనం ఈ లోకస్తుల్లాగా నువ్వు ఈ లోక మాలిన్యం అంటించుకొని అన్ని ఈ లోకస్తుల్లాగా ఆలోచించి నువ్వు అట్లానే తయారైనవంటే నీ మీద నింద ఉంటుంది నీ భక్తి ఎందుకు పనికి రాదు ఆ దినం నిన్ను ఏమాత్రం అది రక్షిం లేదు కాబట్టే కదా ఎందుకు అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది అంతము వరకు సహించిన వాడే రక్షింపబడుతున్నాడంటే చూడం అనేకుల్లో ప్రేమ చల్లారిపోయింది కాబట్టి సహాయపడలేని హృదయం లేదు ఈరోజు మనకి క్రీస్తు మనసు సహాయపడతాం క్రీస్తు ప్రేమ ఉంటే నువ్వు జాలి పడతావు ఎదుటి వారిని చూస్తే సహాయపడతావు వాళ్ళకి సహాయం చేస్తావు కానీ ఈరోజు అలాంటి మనసు లేదు నీకు ఈ లోక సంబంధమైన మనసు పెట్టుకున్నావు కాబట్టి ఈరోజు ఏమీ చేయలేని స్థితిలో మనం ఉన్నామా లేదా చూడండి సామెతల గ్రంథంలో పదకొండులో నాలుగు ఏం చెప్తుండంటే మన ప్రభు ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును ఇప్పుడు చెప్పు नीु रक्षिस्यति निपड़बटे लक्ष नल वे मोर्र पि यं अटारे आयन याजकत्व में आयनी वे आयन नीति वीलो उबे वी का कां आति आवेवे अक्रमी दुर्मार्ग दुराश धरी विश्वास भ्रष्टत्वेवर मीद कम चूपनावर चूसी जाली पड़नाव अलांट मनस हृदय नील క్రీస్తు లేడు నీలో కాబట్టి ఈ దినము నువ్వు ఆ రీతిగా తయారైన నీ ఆస్తి నీకే మాత్రము అక్కరకు రాదు నువ్వు ఎంత ప్రాయాసడి కోడ పెట్టుకున్నా మొత్తం నీకు ఊడిపోతుంది నువ్వు ఎక్కడ దాచుకో పోతు ఎందుకంటే నువ్వు ఎక్కడ ఎలుగుబంటి చేతులు తప్పించుకున్నా చిరుతపు ఎక్కడ తప్పించుకున్నా నువ్వు తప్పించుకోలేవు కదా నీ ఆస్తి ఎక్కడ దాచినా కూడా పోతుంది అది నిన్ను కాపాడలేదని చెప్తుండడు ప్రభు ఎందుకు నిన్ను కాపాడేది తెలుసా ఆయన నీతి మాత్రమే నిన్ను రక్షిస్తుంది ఇప్పుడన్న నీతిగా మనం జీవించాలా అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా నీతిమంతులే రక్షింపబడిట దుర్లభం అంటే వీళ్ళ నీతి మంత్రులాగా లేరు ఆస్తి దానికోసం దురాశ దుర్మార్గము అక్రమము అన్యాయంగా జీవించినారు అందుకు వీళ్ళకి శిక్ష అన్నట్టు కదా కాబట్టి చూడండి నువ్వు ఎంత సేవింగ్ చేసుకొని ఎంత చేసి నువ్వు ఎంత సెల్ఫిష్ గా తయారైనా నువ్వు నీకు ఏ మాత్రం ఉండదు కదా నీ నీతి ఏది మన ప్రభువే నీతి ఆయనలోనే నీతి ఉంది కాబట్టి నువ్వు దానిని వెంబడిస్తేనే రక్షింపబడతావు నువ్వు ఆస్తులు గోడ పెట్టుకొని దాచిపెట్టుకున్న నువ్వు మొత్తం పోగొట్టుకుంటావు నిన్ను ఏ మాత్రం నిన్ను కాపడలేవు వాటికి కూడా రక్షణ లేదు ఇప్పుడన్నా గ్రహించి నిన్ను ఎందుకు ఆశీర్వదించిండో ప్రభువు నిన్ను ఎందుకు దీవించిండో ఇప్పుడన్నా అది గ్రహించి అది నెరవేర్చడానికి నువ్వు ప్రయాస పడాల మనం ఎందుకంటే నువ్వు ప్రయాస పడకపోతే నువ్వు ఏ మాత్రం నువ్వు చేయలేనే చేయలేవు నేనైనా కానీ ఆయన ఎదుట నిలబడినప్పుడు సిగ్గుతూ ఉంటాం ఎవరు ఆదామా వాళ్ళ సిగ్గులేని చేసి ఎట్లా అయితే ఆ మొత్తల చాట్న దాంకుని ఆయన ఎదుర్కోలేకపోయినారో నీ పరిస్థితి నా పరిస్థితి మన పరిస్థితి కూడా అట్లా తయారవుతుంది ఎదుర్కోలేము ఎందుకంటే ఆ దినము తల దించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ సిగ్గు చేసినాం కాబట్టి అది ఎవడైనా నేనైనా నువ్వైనా ఎందుకంటే ఏ రోజు ఆయన క్రియలు మనం కనబరచలేదు అప్పుడు తెలిస్తే ఏం చేయగలుగుతారు వాళ్ళు ఏం మరణంలోకి పోయినారు అట్లా అవుతుంది మన పరిస్థితి కాబట్టి ప్రభు చెప్తుండే సామెతల్లో పదకొండు నాలుగు ఉగ్రత దిన ఆస్తి అక్కరకు రాదు నీతి నిన్ను ఈరోజు కాపాడేది ఆయన నీతే మనల్ని రక్షిస్తుంది ఇంకా వేరే ఏది నిన్ను ప్రొటెక్ట్ చేయలేదు కాబట్టి ఆయన నీతి మంతుడు కాబట్టి మనము కూడా నీతిగా జీవించి ఆయనలో ఉన్న ప్రేమ మంచితనము సమాధానం ఏదో మనం కూడా ఈరోజు చూపించాలా చూడండి ఏ వేలు ఒక వచనం చెప్తున్నాను పదిహేను వచనము ఆహ యోహోవ దినము వచ్చనే అది ఎంత భయంకరమైన దినము అది ప్రళయం సర్వశక్తిని యుద్ధ నుండి వచ్చును కాబట్టి చూడండి అది భయంకరమైన దినము కాబట్టి ఆ రోజు ఎటు వెళ్ళలేం ఎటు మనకు రక్షణ ఉండదు కదా ఆయన నీతి నిన్ను రక్షిస్తుంది కాబట్టి నువ్వు నీతిగా జీవించిన ప్రతిసారి ఆయనని వెంబడిస్తావు కాబట్టి ఆయన విధానం అంతా చేస్తావు కాబట్టి నీకు ఆయన దినం వచ్చినా నువ్వు ఎందుకంటే నువ్వు ఎప్పుడు గొర్రెపిల్ల ఎక్కడుంటే అక్కడ ఉన్నావు కదా కాబట్టి ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం చెప్పి నేను క్లోజ్ చేస్తాను ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇక్కడ ఉంది వాక్యం ఏముందంటే చూడండి మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వం మీద పర్వతము మీద నిలవబడి ఉండెను ఆయన నామమున ఆయన తండ్రి నామమును నొసల ఎందు లిఖింపబడి ఉన్న మాట నూట మంది ఆయనతో కూడా ఉండిరి కాబట్టి చూడండి గొర్రెపిల్ల ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవాళ్ళు ఎవరు ఆయన నీతిని ధరించుకున్న వాళ్ళు ఆయన మనసును ధరించుకున్న వాళ్ళు ఆయన ప్రేమ హృదయంలో ఉన్నవాళ్ళు హృదయ శుద్ధి కలిగిన వాళ్ళే వాళ్ళు గొర్రెపిల్ల మన ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు కాబట్టి వీళ్ళకి రక్షణ అన్నట్టు కదా వీళ్ళలో ఉంటుందా లేదా జాలి మన ప్రభులో జాలి వీళ్ళకి కూడా జాలి ఉంటది కాబట్టే చూడండి ఆయన తండ్రి నామందు నొసల ఎందు లికింపబడిన నూట నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి చూడండి మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమస్తమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించిన వైనికుల నాదము పోలినది చూడండి ఇక్కడ ఉంది నాలుగో వచనం మూడవ వచనం చదువుతున్నాను వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట మంది ఇప్పుడు చెప్పండి నువ్వు ఒక పండ్లు షాప్కి వెళ్తే నీ ముందు ఒక వెయ్యి పండ్లు పెడితే నువ్వు వెయ్యి పండ్లు తీసుకొచ్చుకుంటావా నీకు ఏ పండ్లు కావాలో ఆ పండ్లు కొనుక్కుంటావా కొనుక్కున్న నువ్వు వాడు ఏది ఇస్తే అది తీసుకొస్తావా ఒక్కొక్క పండుని పరీక్షిస్తావా నువ్వు ఏం చేస్తావు ఒక పండు కొనేవాడివి చూస్తావా లేదా ఆ పండును చూస్తావు నాలుగు వైపులు చూసి దానికి మచ్చ ఉందా డాగు ఉందా ఏముందా చూస్తావా లేదా కుల్లిపోయిందా కులిపోయిందాన్ని నువ్వు తీసుకొచ్చుకుంటావా శ్రేష్టమైన పండును తీసుకొస్తావా ఈరోజు ఈ లోకంలో ఆయన నిన్ను కొనుక్కోవాలంటే నువ్వు కులిపోయినట్టు ఉంటే నిన్ను తీసుకుంటాడా నీలో మురికి నీలో మచ్చలు నీలో ఉంటే నిన్ను తీసుకుంటాడా కదా ఆయన కొనుక్కోవాలంటే నువ్వు ఎట్లా ఉండాలా ఆయన కొనుక్కునే దానికి తగినట్లు నువ్వు ఉండాలి కదా ఆయన అడుగు జాడల్లో ఆయనకు తగినట్లు నడుచుకునే ఆయన కొనుక్కుంటాడు కదా ఆయన మనసుని ఆయన ప్రేమను ఇవి ధరించుకున్న వాళ్ళని అందరినీ కదా పండ్లన్నీ పండ్లే కానీ అన్ని పండ్లు తీసుకోడు అన్నట్టు కొనేవాడు వాడికి ఏ పండి నచ్చిందో ఆ పండి ఎంత కావాలంటే అంతే తీసుకుంటారు కదా ఈరోజు ప్రభు కూడా అంతే కదా ఈరోజు ప్రభు కూడా అంతే కదా లోకం ఉంది అందరినీ తీసుకుంటుండ అందరినీ తీసుకోవడానికి ఒక్కొక్కరిని చూస్తే ఎట్లా ఉన్నావో నువ్వు ఎట్లా ఉన్నావో నేను ఎట్లా ఉన్నామో ఏ రోజన్నా గ్రహించినామా మనం ఆ రీతిగా నిన్ను ఇష్టపడాలంటే నువ్వు ఆయన తగినట్లు ఉండాలా లేదా ఆయన అడుగు జాడలో ఉండాలా లేదా పండు కొనేవాడు మంచి పండినే తీసుకోవాలని ఆశపడతారు కదా మురికి దాని మీద కుల్లిపోయి దాని మీద మచ్చలుండి డాగులు కొనేవాడు ఇష్టపడతాడా ఈరోజు మనుషుల్లో చూడండి ఇక్కడ ఉందా లేదా వాక్యం భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట నలభై వేల అంటే ఆయన కొనుక్కుంటుండ కదా కాబట్టి కొనుక్కునేవాడు ఎట్లా దాన్ని తగినట్లు ఇష్టపడతాడు నువ్వు ఆ రీతిగానే తగినట్లు ఉండాలా లేదా నీ జీవితం ఈరోజన్నా ఆ రీతిగా మన జీవితాలు ఉన్నాయా ఎట్లా మనం మోసపోవడమా కదా ఇది నిన్ను ఆయన ఇష్టపడతాడు ఎట్లా ఆయన కొనుక్కుంటాడు చూడండి నూట మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన కొనజాలరు వీళ్ళు ఎవరంటే వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని స్త్రీ సాంగత్యమును ఎరుగన వారినే ఉండి గొర్ర పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడిద్దరు వీళ్ళు ప్రభుని వెంబడించేవాళ్ళు కాబట్టి ఆయన మనసు వీళ్ళకుంటది ఆయనకు తగినట్లు ఉంటే వీళ్ళు ఎవరిని క్రియలు కూడా చూపిస్తారు ఉట్టి విశ్వాసం బెటర్ వీళ్ళు క్రియలు చేస్తారు వీళ్ళు కాబట్టి వీళ్ళు అన్ని విషయాల్లో జాగ్రత్త పడి తగినట్లు ఉంటారు కదా ఎందుకంటే వీళ్ళలో ఎప్పుడు ప్రభువే ఉంటాడు కదా ప్రతి ప్రతి నిమిషం ప్రతి అప్పుడు వాళ్ళ ఆయనకు తగిన గుణగాలు వీళ్ళలో ఉంటాయి కాబట్టి వీళ్ళన్నీ చేయగలుగుతారన్నట్టు చూడండి ఈ గొర్ర పిల్ల ఎక్కడికి పోవను అక్కడికెళ్ళ ఆయనని వెంబడితురు వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకను ప్రథమ ఫలముగా ఉండుటకాయి మనుషులలో నుండి కొనబడిన వారు ఇప్పుడు చెప్పండి ఈరోజు ప్రభు నిన్ను కొనుక్కునేలాగా నీ జీవితం ఉందా నా జీవితం ఉందా మన జీవితాలు ఉన్నాయా కదా నువ్వు చూపిస్తున్నావు భక్తి భక్తి క్రియల ఏందైతే అది ఒట్టిగా మృతమే కదా క్రియలు లేకపోతే నీ మీద అంతా మురికి అంతా ఉంటుందా లేదా ఇప్పుడు చెప్పండి ఎట్లా మన ప్రభు మనల్ని కొనుక్కుంటాడు మనం ఏ రీతిగా ఈ రోజు ఆయన తగినట్లు చేసినామా చెయ్యకుండా ఏమీ చేయకుండా నువ్వు ఉట్టిగా నమ్మి ఆయన దినం కొరకు ఆయన కొరకు ఆశపెట్టుకుంటే నీకు ఏది ప్రయోజనం చెప్పండి ఈరోజు ఒకమంతా అట్లనే ఆశ పెట్టుకున్నారు కదా ఏమి వాళ్ళకి ప్రయోజనం చెప్పండి కాబట్టే చూడండి వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకాయి మనుషుల నుండి కొనబడిన వారు వీరెవరు వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు వీరు అనిందులు వీళ్ళ మీద ఏ నింద కానీ ఏమి ఉండదు నువ్వు చూడడానికి ఏమి మురికితనం వాళ్ళలో కనిపించదు అంత పరిశుద్ధంగా ఉంటది వాళ్ళ ప్రవర్తన అట్లనే ఉంటుంది వాళ్ళ ఆలోచన అట్లానే ఉంటది వాళ్ళ హృదయం అట్లానే ఉంటుంది వాళ్ళ నడవడికి అట్లనే ఉంటుంది ప్రతిది ఆ రీతిగా ఉంటది కాబట్టి ఈ రోజు చెప్పండి నాలో ఏ అబద్ధం లేదు కదా నాలో ఏ కోపం లేదు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద కూళ్ళు లేదు కుట్ర లేదు అసూయ లేదు నేను అందరినీ చదా నాతో మంచిగా ఉన్నవాడిని ఎట్లా ప్రేమిస్తాను అందరితో అంతే మంచిగా ఉంటాను కదా నేను ఎవరి మీద సేవకుల మీద కానీ నా ఉద్యోగస్తుల మీద కానీ ఎవరి మీద నాకు ఎలాంటిది లేదు వాళ్ళ మీద శత్రుత్వం లేదు వాళ్ళు దూరం పెట్టట్లేదు వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా నేను దూరం పెట్టట్లేదు నేను ఇలా ఉన్నాను నా చూసే చూపులు మంచిగా ఉన్నాయి ఆలోచించే ఆలోచనలు మంచిగా ఉన్నాయి నా హృదయం మంచిగా ఉంది నా నోటు తీరు మంచిగా ఉంది నేను మెలుకుగా ఉన్నాను అని నువ్వు చెప్పగలవా ఈరోజు కాబట్టి చూడండి ఈరోజు ఎవరు చెప్పగలరు కదా ఎందుకు ఈరోజు మన ప్రభు చెప్తుందంటే ఆయన దినము అది ప్రత్యేకమైన దినం ఎందుకంటే అది ఆయన ఏర్పరచుకున్న దినం అది ఆయన చేతిలో ఉన్న దినం ఆయన ఇష్టము ఏ దినమైనా రావడానికి నువ్వు నేను ఏం చేయాలో తెలుసా నువ్వు సిద్ధపాటుగా ఉండాలా కావున ఏ దినమా మీ ప్రభువును వచ్చినా మీకు తెలియదు కనుక మీరు మెలుకుగా ఉండు అన్నాడు ఇది నువ్వు నేను చేయాలా మెలుకుగా ఉంటే నువ్వు కనిపెట్టుకుంటావు ఆ రీతిగా ను అన్ని చెక్ చేసుకుంటావు కదా కాస్ట్ చెక్ చేసుకుంటావా లేదా ప్రతి విషయంలో ఆఫీస్కి పోయేటప్పుడు అన్ని చెక్ చేసుకుంటాం కదా నీళ్ళు బాటిల్ పెట్టుకున్నానా అన్నం పెట్టుకున్నానా ఏం పెట్టుకున్నాను స్కూల్కి పోయేటప్పుడు నిన్న చేసిన వర్క్ చేసిన పుస్తకాలు పెట్టుకున్నానా లేదా అన్ని చెక్ చేసుకుంటాం కదా ఈ లోకంలో ప్రతిదీ మన ప్రభువులో మాత్రం చెక్ చేసుకున్నాం అందుకు బలహీనమైన ఘట్టాల తయారైనం మనం కదా ఈ రోజు లోకం ఎందుకు బలహీనమైందంటే అన్ని చెక్ చేసుకుంటున్నారు కానీ ఆయనలో చెక్ చేసుకోలేకపోతున్నారు అందుకు ఎవరు వాళ్ళ జీవితాలు చెక్ చేసుకోలేకపోతే మోసపోతే ఎట్లా అది మనకి రక్షణ చెప్పండి కాబట్టి మన ప్రభు చెప్తుండు ఇప్పుడన్నా మనం గ్రహించాలా ఇప్పుడన్నా మనం చూసుకోవాలా మన జీవితాలు కదా చూడండి నేను ఆశీర్వాదించింది ఆశీర్వాదంలో నువ్వు ఉన్న స్థితిలో ఎట్లా ఉంటదో అది నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఆశీర్వదింపబడి ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయపడమని మనకి సత్యం తెలియక అబద్ధంలో ఒకప్పుడు ఉన్న మనము అబద్ధాన్ని దేవుడు బయటకు నెట్టి ఎందుకు నీకు ఇవన్నీ చూపించండి అంటే జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో నీకు చూపించండు దాని నుంచి నిన్ను విడుదల నువ్వు తెలుసుకున్నావు చూసినావు కాబట్టి ఇప్పుడు అబద్ధంలో ఉన్న వాళ్ళను నువ్వు మార్చాలన్నట్టే కదా ఏదైనా నేను పెట్టిండి ఎందుకంటే ఒక స్థితిలో ఉండి ఇంకో స్థితికి నువ్వు వచ్చినావంటే ఆ స్థితి జీవితంలో ఉన్న వాళ్ళ మీద నువ్వు చూపియాలనే ఇది ఎవ్వరు గ్రహించలేకపోయినారు అందుకు ఎవ్వరు వాళ్ళ క్రియలు చేయలేకపోయినారు ప్రతి ఒక్కరు అది ఎవ్వరైనా కావచ్చు నువ్వు ఎంత పెద్ద సేవకుడు కావచ్చు ఎవ్వరివైనా కావచ్చు కానీ ఎవ్వరు ఈ లోకంలో చూడండి అది గ్రహించలేకపోయినారు కాబట్టి చూడండి ఆ దినము వాళ్ళకి ఏ మాత్రం ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆయన ముందు తల దించుకోవాల్సి వస్తుంది సిగ్గుపడాల్సి వస్తుంది ఎందుకంటే ఎదుర్కోలేం ఆ దినం అంత భయంకరమైన దినం కదా కాబట్టి ఇప్పుడన్నా మనం గ్రహించుకోవాలా మన జీవితాన్ని ఇప్పుడన్నా మనం చెక్ చేసుకోవాలా మన మన జీవితాన్ని అప్పుడే ఆయన విధానం ఏందో చూడగలుగుతాం మన కంట్లో నలుసులు తీసుకొని మన ఆలోచనలు స్వస్థ అందుకే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి కలివారే మెలుకుగా ఉండమన్నట్టు స్వస్థ బుద్ధి వస్తేనే మెలుకుగా ఉంటావు నీ బుద్ధి ఉంటే నువ్వు చెయ్యవన్నట్టు నీ బుద్ధి ఏంది డబ్బులు సేవింగ్ చేసుకోవాలా రేపటి దినం ఎట్లా ఉంటదో రేపు కరువు వస్తే అది నీ బుద్ధి అదే ఆయన బుద్ధి ఉండదు ఎందుకంటే రేపటి దినం అది ఆ నాటి దినం అది గతించిపోతుంది కదా ఏ నాటికి ఆ నాటికి అన్నడా అది నీకు జ్ఞాపకం వస్తుంది ఈ రోజు అది నీకు రావట్లేదు కాబట్టి నీ బుద్ధి కాబట్టి నువ్వు ఆయన అధికారానికి నీ జీవితాన్ని అప్పజెప్పుకోలేదు కాబట్టి ఏమి లేదన్నట్టు పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవా జీవం కలిగిన తండ్రి అవును ప్రభా ఈ గడిచిన కాలంలో నాయన తండ్రి నాయన ఈ లోకంలో ఉండి మా కన్నులతో చూస్తే ఏమీ మేము చూడలేకపోయినాం ఇంత దారుణం ప్రభ ఎప్పుడైతే నిన్ను చూస్తుంటేనే ప్రభ మొత్తం తెలుస్తుంది ప్రభ ఎన్ని విషయాల్లో తప్పిపోయినామో ప్రభ ఇంత కాలం నాయనా తండ్రి అది ఎంత అబద్ధంలో జీవించినమో చీకటిలో జీవించినమో నాయన ఎప్పుడైతే దాని నుండి బయటకు వచ్చినప్పుడు అన్ని తేటగా కనిపిస్తున్నాయి ప్రభా ప్రభా తండ్రి కాబట్టి మేము బయటకు వచ్చినంత మాత్రానా ప్రభా మమ్మల్ని మేము రక్షించుకోవడం కాదు ప్రభ మా సహోదరుల ప్రేమ ఉంటే వాళ్ళని కూడా మేము రక్షించాలా ప్రభ చెప్పాల ప్రభా ఈ లోకానికి ప్రభా అనేకులకి చెప్పాల ఇది సత్యమైన మార్గము ఈ మార్గంలోకి మీరు నడవాలని మోషే ఆ రీతిగా మేము మీ మార్గంలోనే నడిపించండి ప్రభ అనేకులని మేము కూడా ఆ రీతిగా అనేకులని నడిపించాల ప్రభ నైనా ఈరోజు ప్రభ నాయన మనుషులందరూ ప్రభ నైనా వాళ్ళ బుద్ధిని ఆధారం చేసుకున్నారు కాబట్టి ఎప్పుడు నాయన వాళ్ళ క్రియలు కనబరచలేకపోతున్నారు మీ చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు ప్రభా మేము నాయన తండ్రి ఆ రీతిగా మా జీవితాలు ఒకప్పుడు ఉన్నాయి ప్రభ కానీ వాటి నుంచి విడుదల ఇచ్చినావు ప్రభ మమ్మల్ని రక్షించినావు కాపాడినావు ఇప్పుడు మేము అనేకులను రక్షించి కాపాడేలాగా ప్రభా మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించండి ప్రభా నాయన నేను ఎక్కడికి వెళ్ళి మీరు సువార్థ ప్రకటించమంటే అక్కడికి వెళ్ళి మేము ప్రకటించి నేను అనేకులను ప్రభా తండ్రి ఆ బంధకాలంలో నుంచి వాళ్ళకున్న గుడితనం నుంచి విడుదల ఇచ్చేలాగా మేము నడిపించాలా అలాంటి సహాయం మీరు అనుగ్రహించి నాయన మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచుకున్నావు తండ్రి మేము అనేకులను సిద్ధపరిచే కృప భాగ్యము దాన్ని తమ అందరికీ అనుగ్రహించమని నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రార్థించండి ఆ సూత్రం ప్రభ పరిశుద్ర గొప్పదేవ సరవశక్తి సంపూర్ణ మహోనతుడకు తండ్రి మైమ సరీపగద దేవ కృపమైడ నిస్తుంది సోత్రమేను అప్రహా మిశాక యాకల గొప్ప దేవన ప్రభావ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాబడినైనా మీకు రూపంలో భద్రపరచుకొని మిమ్మల్ని సజీల పని నిలబెట్టిన యువరాత్రి మిమ్మల్ని కాపాడి ఒక నూతన దినం మీరు మాకు మీకు వందనాలు అర్పించుకుంటున్నాయి నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా సమస్య మహిమ నీకే యుగ యుగంలో కలుగును కా హళలుగా ప్రభావ ఇక మధ్యకాల సమయంలో నీకు మీరు మాతో మాట్లాడినారు ప్రభ ఇది మీ నుంచే కలిగింది ప్రభావ తను ప్రతి దశలో ప్రభావ మిమ్మల్ని మాట్లాడుతున్నారు మేము ఎరుకుగా ప్రభావం ముందు కలవా ఎలాంటి సేవ కోసం మిమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రతి క్షణం మీరు మాకు జ్ఞాపం చేస్తున్నారు దాన్ని బట్టి మీకు వందలు ప్రభావా ఈ లోకంలో ప్రభావ ఎవరు తాడగా అవంత భయంకరమైన కాలం ప్రభావ ఆ దినం నైనా మీ ఆకడ ప్రభావ కాబట్టి మీరు ఆకలిలో మేము ఓ ప్రభావ నాకన్నీ పరిగెత్తుకోకుండా ఉండాలంటే మేము ఏ రీతిలో జీవించాలా ఇందారహితంగా ప్రతి దశలో మేము జీవించాలా మాకు ఎన్నో విషయాలు ప్రభావం మనం చూపించాలి లాక్డౌన్ లో ప్రభావ బట్ అన్నింటికి మేము ఒక్కొక్కటిగా నిర్వేపించుకోవాలని మాకు జ్ఞాపం చేస్తున్నాం ఎంతగానే బలపరుస్తున్నారైనా ఆ రీతిగానే హెచ్చరిస్తున్నారు కూడా ప్రభావ కాబట్టి ప్రతి దశలో మేము ఆ రీతిని ముందుకోవాలా వాక్యాన్ని స్వీకరించి అంత ప్రకారం మేము జీవించాలా ఓ ప్రభావ అనాథని ఆదరించాలా ఆశ్రయించాలా ప్రభావ మా సేవా జీతంలో ప్రభావ మాకు చిన్న ఒక భారాన్ని ప్రభావ అనేకలు మేము ప్రకటించాలా అనేక మీ చెంతలు నడిపించాలా ఈ లోకం అంత ఎంత భయంకరంగా ఉంది ఆదరణకరమైన జీవితంలో ఆచారబద్ధమైన జీవితంలో ఉంటున్నారు కాబట్టి ప్రభావ అవి చూస్తే ప్రభావ ఎంత భయంకరంగా జీవిస్తున్న వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ప్రభావం కలుసుకుంటే ఎంతో ఓ ప్రభావం భయండి ప్రభావ ఎంతో ప్రభావం దుఃఖకరంగా ఉంది జీవితాల రీతి ఉండి ఒకప్పుడు మా జీవితాల రీతిలో ఉండే ప్రభావ మీకు కృపదార ప్రభావ అక్కడ కట్టే మాకు బయలుపరిచిన మమ్మల్ని స్వతంత్రంగా చేసినారు కాబట్టి ఎందు నిమిత్తమైన ప్రభావ మమ్మల్ని ఈ లోకంలో ఆ రీతిలో మాకు అవన్నీ బయపరుస్తున్న వాటి అన్నింటినీ ప్రభావతి దిగద పంచుకో అందరి మీకు ఎంత నడిపించాలా మీరు అక్కడ మేము అందరూ సిద్ధపచ్చాలా మేము సిద్ధపడాలా ప్రభావ గొప్ప దేవ వాళ్ళు ఇంకేమైనా లోపాలు ఉంటే ప్రభావ మమ్మల్ని సరిజేయండి మీకు సలత సంపూర్ణ సరిది పరిశుభత కలిగి ప్రభా మేము జీవించాలా ప్రతి దశలోనైనా మీ ఎందుకు మీకు మనసు కలిగి మేము జీవించాలా ప్రతి దశలో ఆ రీతి నడిపించండి ప్రవ మీకే వందాయించుకోవడం అయినా మీరు అక్కడ మేము సిద్ధపడాలా మీకు మీకు సిద్ధపరచాలా ప్రభ ఓ దేవాతి దేవానికి వందలేసాయ్యా ఆ భయంకరమైన కాలం మనుషులు ఇంకా ఆచారబద్ధంగా ఇంకా అంత యథావిధి ఉందని ప్రభావ జీవిస్తున్నారు ఓ ప్రభ సంఘం ప్రభ న తండ్రి ఈ రోజు ప్రవ ఇవన్నీ డాన్ చేయం పిలిచింది నా మా కది కాబట్టి బట్ అన్నింటికి మేము హెచ్చరించాలందరినీ ఎంత నడిపించాలి ప్రభావ ఇది బహు భారంతో కూడిన ప్రభావ మధ్యవర్తి జీవితం మీరు మాకు అనుగ్రించినదైనా అయినా అది ఎంత భారంతో కూడా అయినా కానీ ప్రభావ మీరు మాకు సహాయక చేసే దేవుడు ప్రభావ ప్రతి దశలో మీరే మాకు సహకరి ఉన్నారు మోసతో మీరు సహకరి ఉన్నారు మీ సన్నిధి మోసకు కాబట్టి అతను చేయగలిగిన ప్రభావ కాబట్టి మోసతో తోడుగున్నాను మా దేవుడు ప్రభావ ఈ కాలంలో మాతో పాటు మీరు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ప్రభావ మాకు ఎలాంటి అనుమానాలు లేవు ప్రభావ మీరు ఎన్నో విషయాలు ప్రభావం చూపించినారు ఎట్లా విజయం పొందాలని వాటి అంత మేము అమలు పరుచుకుని అనేకులు నేర్పించిన సన్నిధిని నడిపించాలా ఆ రీతిగా ప్రభావం మధ్యవర్తలు ండి ప్రభావ క్రైస్తవ సంఘాన్ని స్థిరపరచాలా సిద్ధపరచాలని కోరుకున్న నైనా ఇసయ ఒక గొప్ప సమూహాన్ని తీసుకుండాలా కనుక దీన్ని మీ సన్నిధి ప్రభావ అలాంటి సేవాజితులకు మమ్మల్ని అందరూ నటించండి బ్రదర్స్ అందరి మీరు అభిషేకం దయచేసి మీకు సంకృతులు నటించి పతి సేవాజితి మీరు ఆశీర్దించిన ప్రభావ బలపరచండి మీరు అక్కడ తొడుగులు వేసే ప్రభావా అనేకులు మా పనులు మేము ముగించుకోవాలి ముందుకు ఎక్కడ అవకాశం పట్లనే వెళ్ళాలా ఓ ప్రభావ ఎంతో సమయం చాలా తక్కువ ఉన్న ప్రభావ దుష్టుడు భయంకరంగా ప్రభావ వాడి జీవిస్తున్నది లోకమంతా ప్రభావ విజృంభించడు పనిచేస్తున్న ప్రభావ కానీ మే వరకు మించి మేము పనిచేయాల ప్రభావ వాడి పడుకున్న ప్రభావ ఈ బిడ్డలందరినీ సమస్య ప్రభావ మీరు నడిపించార ప్రాభ అలాంటి సేవాజీలకు నడిపించండి ఆరోగ్య పాల్గొన్న బ్రదర్ సంఘల కుటుంబాలను బీవించి ఆశ్రయించవుతాను అభిషేకం చేసేసి ప్రతి చోట మీకు అందరూ శాసన పెట్టుకొని మీ రాత్రి సిద్ధపరచుకోమని పర్లో ఆమె ఏసీ పరిశుద్ధ నామని ప్రార్థించుకున్నాం తండ్రి ఆమె సాయక్రం సంబంధ ప్రభావ మంచి రీతిగా పరిశీలించుకోవాలి మీరు జ్ఞాకం చేసిన తండి అడగడుగున మేము పరిశీలన జీవితలేగనా ప్రత్యేకంగా ప్రేమించలేగన మీరు చూపిస్తున్నారు సత్యం పట్టి మీకు ఎంత కావాలి ప్రభావాలు అటు చూపించి వాటిని ఒప్పుకొని వినిపించి మీకు అనికరం పొందాలా ముఖ్యంగా మీ కృప కృపలో చూపించాలా ప్రభావ మీ కృప మీ కృప మాకు అనుగ్రహించి కేవలం మీ కృప ఉంటే చాలా ప్రభావ మేము ఏదైనా చేయగల మీ గురించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సమల కాలంలో ఎట్లా మీ వరకు సాక్షిగా జీవించాలన్నా సినిమా నడిపించట్లు మీరు అండి ప్రతి చోట మీకు రాష్ట్రెట్టుకోమని దస్తురంగా పరిషుద్ధ ప్రేమల దేవ కృష్ణండి దేవాయనలు ప్రతి పరిషుధర సర్వశక్తి మంత్రాన్ని పొందనాలి ప్రభా దేవా ప్రభావం అది వ్యాఖ్యించేటప్పుడు మీరు మాట్లాడినందుకు అందనలు ప్రభా దేవాబం మా ప్రతిక్రియ కరెక్ట్ గా ఉండాలా ప్రభా దేవాబం మేము ప్రాక్టీస్ చేస్తున్నాగా ప్రభా అది ఇంకా మేము సంపూర్ణంగా మార్చుకునేలాగా ప్రభా మమ్మల్ని మీరు అర్పించిన తండి నీకే స్థోటువంటి దేవాయత్స ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావం మేము వదిలేాలా ప్రభా అనేకలకు ప్రభాన్ని ఒక సతమైన చోవాత ప్రకటించ వారిలాగా ఉండాల ప్రభా మాత్మైన జీవితంలో ఇంకా ఏదైనా ఆచకారం ఉంటే ప్రభా అది తీసిపోయింది ప్రభావ నీ సన్నిధిలో వాటిని వదిలేస్తాం ప్రభా మరి ఇంకోసారి అది రిపీట్ చేయకుండా ప్రభా మాకు జ్ఞాపకము చేసి ప్రభా అది నీ సన్నిధిలో ఒప్పుకునేలాగా ప్రభా మాకు తెలియజేసేది మీకే సదువుతుంది మీకు అనాలంటండి దేవాయత్తి ప్రభామ ప్రతి ప్రవర్తన అంతటా కూడా ప్రభావం మీకే అపరిచిస్తున్నాం సార్ దేవాయచ ప్రభావ మరి ఎవరికింగ్ ప్రభావ మేము ఫైన్ గా ఉండాలా అందరికీ యొక్క వెలుగు కోసం మేము ప్రకటించాలి ప్రభావ దేవాయచ ప్రభావ మేము ఆత్మలో ఎదిగిన వారి ఉండాలి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఆత్మల్ని వివేచించడము మాకు దయచింది ప్రభా ఆత్మలు ప్రభా మరి ఆత్మలో మేము గుర్తుపట్టాలా ప్రభా దేవాత ప్రభా బయట రూపం చూస్తున్నాము గుర్తుపట్టేవారిలాగా ఉండదు ప్రభా దేవాయచప్రభా ఆత్మీయంగా మేము చూడాలా ఒక్కొక్క ఆత్మ ఏ విధంగా సువాత ప్రకటిస్తుంది ప్రభా అది మేము విని దాని ప్రకారం మేము తెలుసుకుని ప్రభావ మేము పరిశీలించుకోవాలనే వారి లాగా సహాయపడండి ప్రభా ఏ సనికేస్తాను మీకు ఏమన్నా తండి దేవాయచ ప్రభావ మరి చెప్పిన బ్రదని కూడా మేము దీవించి ఆశ్రించడం ప్రభావ దేవాయప్రభా బ్రదని కూడా ప్రభావ ఇంకా అనేక ప్రాంతంలో మీరు నడిపించని ప్రభా ఆ బిడ్డ చెప్పిన ప్రతి ఒక్క బిడ్డ మార్చుకుంది రక్షణ తినాలి ప్రభా బిడ్డ నా విధంగా వాడుకున్న ప్రభావ నీకౌతం నీకే ఉన్నాడుతండి దేవాయచ ప్రభావ వచ్చిన ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించి ఆశించని మరి ప్రతి ఒక్క దానికి అధికారం ఇచ్చిన ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలితండి దేవాయచు మరి నీ శక్తిని కూడా మాకు దయచి నడుపుతున్న ప్రభా దేవాచ ప్రభావ ఎప్పుడైతే ప్రభా నీ శక్తి మరి మాలో కలిసదు ప్రభా ఈసారి మా ఆత్మ ఆత్మ ప్రభ కలిసే ఉండాలి ప్రభ ఈచు ప్రభా మరి ఏకమై ఉండేలాగా ప్రభా మాకు నీ యొక్క ఆత్మచేత నింపండి ప్రభావ యొక్క పరిశుభత్వం మాకు ధారలాగా కుమరించింది ప్రభా ఏసానికి ఎవరి వెళ్తుంది దేవ ఐదు ప్రభా ప్రతి క్రియలో ప్రభా మేము కరెక్ట్ గా మీరు మాకు సహాయపడండి ప్రభా మేము లెఫ్ట్ రైట్తో తొలిగిపోకున్న ప్రభా సరైన వేలు మాకు నడిపించిన ప్రభా మేము గురియకు పరిగెత్తాల ప్రభ ఏచు ప్రభావ మరి యొక్క జ్ఞానం చూడం మాకు నడిపింపు దయచిన ప్రభావ సంయుచిమైన జ్ఞానాన్ని మాకు దయచేసిన ప్రభావిత మీకు ఏమైనా అండి దేవాయచు ప్రభావ మీ యొక్క రాకే చాలా త్వరలో ఉంది ప్రభావ ఏచు ప్రభావ మరి మేము సిద్ధపడాలా అనేకలు కూడా సిద్ధపడాలా ప్రభావ కాబట్టి ప్రభా మరి మీ యొక్క పాత్ర ప్రభావ మేము వాడబడాలా ప్రభా మేము బంగారు పాత్రగా మేము వాడబడాలి ప్రభా దేవాచు ప్రభావ మేము అన్నింటి కూడా ప్రభా నీ యొక్క శక్తిని మేము ప్రకటించి ధైర్యంగా ప్రకటించే వారి లాగా మాకు తయారు చేయని ఏసు ప్రభా మేము ఎవరికి భయపడద్దు ప్రభా దేవ మీరు మాకు పిరిచాత్మని ఇవ్వలేదు దేవా ఏసు ప్రభా నీ యొక్క శక్తివంతమైన ఆత్మని మీరు మాకు ఇచ్చారు ప్రభా న యొక్క పరిచితాత్మలో ఎంతో శక్తి ఉంది మన ప్రభు ఏక కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంది కాక